శ్రీమహాగిపతరంభాసాచార్యమ్యమామ్మార్యపే గురు పరంపరా ్యాయన్ మమాణశిక్షోత్రమో వ్రహ్మ నిరాకరోత్రాకరణం నేను రపేయ ఉపనిషత్సర్మాస్ మి సు మయి సం ఓ శాంతి శాంతి మధవన్మర్తం వా ఇదం శరీరం ఆ మృతనాద్యామ అశరీర్రాత్మన ఆత్తో వై స శరీర ప్రియాప్రియాభ్యా వై స శరీరస్యోరపహతిరస్తి అశరీరం వసంతం నియా ప్రియస్తృశత మానవుడు పుట్టినప్పటి నుంచి శరీరమే తాననే ఒక అభిప్రాయంతో జీవిస్తూ ఉంటాడు తన గురించి తాను చేసుకునే నిర్ణయాలు భావాలు అన్నీ కూడా మౌలికంగా శరీరమే తానే అనే అజ్ఞానాన్ని బట్టి ఉంటాయి ముందు ఎప్పుడైతే అనుకుంటాడో ఆయన నిశ్చయంతో ఎప్పుడైతే జీవిస్తూ ఉంటాడో శరీర ధర్మములన్నీ కూడా తను ఎందు శరీరానికి ఒక కులం ఉంటే అది తానని దానికి వర్ణం ఉంటే తానని మీకు రంగు ఎతగా ఉంటే తాను ఎదగా ఉన్నానని నల్లగా ఉంటే తాను నల్లగా ఉన్నానని ఎరుకు నలుపుకి తేడా ఎటుకో తెలుసా మీకు ఎరుకు అని ఒక డై ఉంది డై అంటే రంగు సో డై స్కా మెలని నల్లగా ఉంటుంది ఒకసారి బకెట్ నీళ్ళలో వేస్తే నీళ్ళన్ని నల్లగా అవుతాయి దాన్ని డై అంట ఇప్పుడు పసుపులో కుంకుమ రాయిని ఒకసారి వేసి లాయలే కలిపిస్తే అంతా కుంకుమైపోతుంది పసుపు తింటుంటుంది ఇది ఉంటుంటుంది ఇది అది ఎక్కువగా కలపాలంటే అలాగ అక్కడ కుదురుతుంది డై అంటారు దాన్ని సో మొత్తం శరీరానికి ఎర్రగా ఉన్నవాడిని నల్లగా చేయటానికి మెల నిన్న పాయింట్ వన్ గ్రామ్ చాలు పాయింట్ వన్ గ్రామ్ ఉంటే మొత్తం శరీరం అంతా నల్లగా అయిపోతుంది కాబట్టి వైట్ మ్యాన్ కి బ్లాక్ మ్యాన్ కి తేడా ఏమిటంటే పాయింట్ వన్ గ్రామ్ మెలానిన్ ఇది ఆ బేసిక్స్ మీద ఈ పాయింట్ వన్ గ్రామ్ మెలనిన్ అది సీఫానం కోసం అక్కడ ఎదురుకున్నా బెటర్ సార్ డై అన్ యూకన్ మేక్ ఇట్ ఇన్ ది ల్యాబోరేటరీ అది బాడీలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది స్కిన్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆన్ ద బేసి మనిషి యొక్క మొత్తం స్వరూపం నిర్ధారితమవుతుంది అంటే ఆ పాయింట్ వన్ గ్రామ్ ఉన్నవాడేమో నేను బ్లాక్ మ్యాన్ ఉందని అది లేనివాడు నేను వైట్ మ్యాన్ ఉందని వైట్ రేస్ వర్సెస్ బ్లాక్ రేస్ అనేది కొన్ని సెంచురీస్ ఈ నెల నీళ్ డిటర్మిన్ చేస్తుంది అక్కడ ఉండే యొక్క జీవితాన్ని కాబట్టి ఎంత ఫ్లింజీ మీద మనిషి ఎంత ఫ్లింజీ పాయింట్ మీద మనిషి తన గురించి తాను తప్పుగా అర్థం చేసుకుంటాడో చూడండి ఈ దేహధర్మాన్ని తన మీద ఆరోపించుకోవటము అనేది మనిషి తనకు తాను తెలుసుకునేటువంటి అతిపెద్ద అపకారంగా శాస్త్రకారులు వర్ణిస్తారు అసలు పశువుకి మనిషికి తేడా ఏమన్నా ఉందా లేదా ఉండాలి కదా మరి ఏమిటి కదా ఆహార నిద్రా భయమైతున్నా సమానమేత పశుధర్ణరానాం ఆహారం విషయంలో మనిషి పశు పక్ష్యాదులతో ఎన్నడూ కంప్లీట్ ఎందుకంటే ఈ క్రిములు ఉంటాయి చూస్తారా ఇవి వాటి దేహం యొక్క బరువుకి హండ్రెడ్ టైమ్స్ బరువు ఆహారాన్ని భక్షించేస్తాయి చిన్న చిన్న క్రిములు సో ఆ మనిషి తన దేహానికి హండ్రెడ్ టైమ్స్ అక్కర్లతో దేహంతో సమానమైన ఆహారాన్ని భక్షిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళ హాస్పిటల్కో లేకపోతే స్థానానికో వెళ్లాల్సి ఉంటుంది దేహం కాబట్టి ఆహారం విషయంలో మనిషి పశు పక్షిలతో ఎన్నడూ కంపేర్ చేయలేదు నిద్ర మనిషి బెస్ట్ సిచ్యువేషన్స్ లో టాబ్లెట్లు వేసుకుని ఆరు గంటలు పడుకుంటే గొప్ప ఆ రేడు గంటలు పడుకుంటాయి కొన్ని పశువులు పక్షులు నెలల తరబడి పడుకుంటాయి హైదర్ నిద్రపోతాయి పోలార్ బేర్స్ అని ఉంటాయి ఎలుగుబంటలు పోలార్ రీజియన్స్ లో ఉండే ఎలుగుబంటలు అవి ఆరు నిద్రపోతాయి హైబర్నేషన్ పీరియడ్ అని సిక్స్ మంత్స్ నిద్రపోతాయి కాబట్టి నిద్రలో మీరు పశుపక్షాదులతో పోటీ పడలేరు రాజ్యూని సో రిప్రొడక్షన్ లో పశుపక్షాదులతో పోటీ పడే పరిస్థితి లేదు వీడు ఒక ఒక కొడుకునో ఒక కూతురునో కానీ పెంచేపటికి బోర్డంత ఎంత హడావిడైనా చేస్తాడు మానవుడు ఓ ఒక కొడుకునో కూతురునా కానీ పెంచేప్పటికీ భూమి ఆకాశాలు ఒకటేపోయినంత హడావిడి చేస్తూ ఉంటాడు వీడు కన్నదో ఎంతమందినంటే ఒక రుణం కొన్ని పశువులు పక్షులు హండ్రెడ్స్ ఆఫ్ క్రీచర్స్ అంటాయి అండ్ సమ్ ఆఫ్ ది ఫిష్ బర్త్ టుకంగా క్రియేట్ చేస్తాయి ఒక్క ఫిష్ థౌజండ్స్ ఆఫ్ ఫిష్ బర్త్ ఇస్తుంది సో కాబట్టి ఏ అంశంలోనూ కూడా మనిషి పశుపక్షి దేహ దృష్టిగా చూస్తుంటే పశుపక్షివాదులతో పోలికలేదు మనిషికి మనిషి ఒక్క అంశంలో పశుపక్షాధన కంటే హీ కెడ్ హీ కొడ్ ట్రూ టు బి సుపీయర్ అండ్ దట్ ఈస్ టు నో దట్ హీస్ సంథింగ్ అదర్ దాన్ దియర్ బాడీ దేహ భిన్నమైన దేహంలో ప్రకటమవుతూ ఉన్నా దేహములకు అతీతమైనటువంటి ఆత్మతత్వం చైతన్యము కలదో జగత్తు కంటకే అధిష్టానమైన పరబ్రహ్మతత్వం అనేది కలదో అది తాను అని మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ సత్యాన్ని తెలుసుకోగలిగితేనే మనిషి యొక్క సుపీరియారిటీ ఉంది లేకపోతే మనిషి హైఫ్ ఈజ్ వేస్టెడ్ అలా చెప్తారు మహాత్మ అందుకే నాకు ఏదో పనిషత్తులో కూడా చూసాము మనిషికి జన్మ పొందిన తర్వాత మీరు ఏమిటెవరు సంపాదించారు ఏమిటి చేశారు నాకు ముఖ్యం కాదు ఆత్మత్వాన్ని తెలుసుకున్నారా ఆ పని చేయకపోతే మనిషి జన్మ ఇస్ వేస్టెడ్ ఎఫర్ట్ ఎంటైర్ లై అని అలా వచ్చే ఇస్తారు కాబట్టి సో ఆ విషయాన్ని ఆయన విస్తారంగా చెప్తున్నాడు సో భాష్యతారులు ఎవరు చూసుకున్నాం మనం మఘవన్ మై మరణి శరీరం అంతవరకు వచ్చాం తర్వాత ఉందాముది లక్షణ సంప్రసాదలక్షణ ఆత్మా వినాశమేవ అతీతో చూడండి ఆయన అంటున్నాడు మన్యస్ నేనేం చెప్తాను మీకు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తాను జన్మయా ఉక్త ఆత్మ ఏ విధమైన ఏ విధంగా అయితే నేను ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాను అలాగే చెప్పాడు ఆయన అత్యాధారాదిలక్షణ మొట్టమొదట అక్షిపురుష రూపంగా చెప్పాడు అక్షిని పురుషో దృష్టితే అక్షి అంటే చూపునందు ప్రకటమవుతున్నాడు ఆత్మ చూపునందు మేనిఫెస్ట్ అవుతుంది ఆత్మని చూడాలి అంటే ఆత్మని తెలుసుకోవాలి అంటే ఎక్కడ తెలుసుకోవాలి ఎక్కడ ఆత్మ మేనిఫెస్ట్ అవుతుందో అక్కడ తెలుసుకోవాలి జస్ట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ తెలుసుకోవాలనుకోండి తెలుసుకుంటారు మీరు అసరిజీగా ఎలక్ట్రిసిటీని తెలుసుకోవడం అనేది లేదు వికనాటో ఎలక్ట్రిసిటీ నేను అప్సలు చూసులే ఎలక్ట్రిసిటీ తెలుసుకోవాలంటే ఫ్యాన్ కేసు చూసి ఫ్యాన్ లో ప్రకటమవుతోంది అని అలాగే తెలుసుకోవాలి లేకపోతే దీపం కేసు చూసి తెలుసుకోవచ్చు లేకపోతే రెఫ్రిజిరేటర్ లో చూసి తెలుసుకోవచ్చు హీటర్ లో చూసి తెలుసుకోవచ్చు లేకపోతే వేలు పెట్టి కూడా తెలుసుకోవచ్చు దాంట్లో ప్రభుత్వలో వేలు పెడితే కూడా షాక్ రూపంగా తెలుస్తుంది రియాక్షన్ అంటే అది అది అది మేనిఫెస్టో అయినప్పుడు వచ్చేటువంటి ఎఫెక్ట్ ద్వారా తెలుసుకోవాల్సిందో ఈ ఎఫెక్ట్ తెలుసుకుని ఈ ఎఫెక్ట్ మనకు తెలుస్తోంది కనుక దీనికి మూలంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏది అది ఎలక్ట్రిసిటీ అలాగే తెలుసుకోవాలి ఎక్కొచ్చి ఆత్మకి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ దృష్టాంతంగా ఇస్తారు ఆత్మకి దృష్టాంతంగా ఏమిస్తారు ఆత్మకి దృష్టాంతంగా ఆత్మనెలా ఇస్తారు ఆత్మ ఒక్కటే ఆత్మ కదా దానికి దృష్టాంతంగా ఆత్మనెలా ఇస్తారు అనాత్మని ఇవ్వాలి కాబట్టి ఏ దృష్టాంతం ఇచ్చినా అనాత్మ దృష్టాంతాన్ని ఇస్తారు ఇంకా వేరే దృష్టాంతం అనేది దొరకదు అనాత్మ దృష్టాంతం ఇచ్చినప్పుడు ఒక ఒకటి రెండు అంశాల్లో దృష్టాంతం పర్పస్ సెర్వ్ చేస్తుంది దాంతో సందేహం లేదు కానీ అంతకు మించి ఆ దృష్టాంతం ఏం ఎలక్ట్రిసిటీని మీరు అనాత్మ దాన్ని ఆత్మని తెలుసుకున్నట్టుగా ఎలక్ట్రిసిటీని తెలుసుకోలేరు ఎలక్ట్రిసిటీ ది కాజ్ ఆఫ్ ఆల్ దిస్ మూవ్మెంట్ అని తెలుసుకుని వదిలేస్తారు ఆత్మ విషయంలో అయితే యూ కెన్ బీ దాట్ అది దట్ ఈస్ దీన్ ఎక్స్ట్రా ఇప్పుడు యూ కెనాట్ బీ ది ఎలక్ట్రిసిటీ బట్ యూ కెన్ బీ ది ఆత్మా బికాస్ యూఆర్ ది ఆత్మా సో కనుక అందుకోసం అత్యాధారంగా చెప్పడం అంటే అంటే చూపు ఉంది నువ్వు చూపుని ఇన్వెస్టిగేట్ చేయి చూపును ఉపయోగించి జగత్తులో ఉన్న విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే దొరికిదేమీ లేదు ఏమన్నా రూపాయలు ఒక రూపాన్ని నుంచి ఇంకో రూపాన్ని చూస్తాను చూపు నిన్వేకించి జగత్తు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఏదో అందమైన వస్తువులను చూస్తారు ఏం చూస్తారు అందమైన వస్తువుల నుంచి ఆ టర్మినార్ చూశారు టార్మినార్ చూడవేపు కుతుక్మీనార్ చూస్తామని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కుటుక్మీనార్ చూసేస్తూ ఉంటారు ఇదంతా కూడా టూరిజం ఒకదాన్ని ఒక రూపం ఇంకో రూపాన్ని చూసుకుంటూ దానివల్ల ఏదో తాత్కాలికంగా కొంత వినోదం కలుగుతుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ విసుగు ఎలా పని చేసి చేసి విసుగెత్తి ఉంటాడు దాని నుంచి ఏమైనా కొంత ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది తర్వాత కొంత పాకెట్ లో ఉండే ఎక్సస్ మనీని ఖర్చు పెట్టినట్టు అవుతుంది తప్పిస్తే దానివల్ల ఏమీ ఒరిగి ఉండడం తీర్థయాత్రల పేరెత్తి ఒకదేముంది ఒక ఏమైనట్టు అక్కడికి ఏమీ అవ్వలేదని తెలుసుకోనే ఉంటుంది వీడి ముఖం దృష్టి తెలిసిపోతుంది వీడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి వస్తాడు ఏమీ అవలేదని తెలిసిపోతుంది అనుకుంటున్నాను ఎందుకని వీడిని మా మంగళతాయ్య దర్శనానికి బయలుదేరుతాడు అంటే అర్థమైతే ఏమీ అవలేదని తెలియలేదండి దాని ముఖం దృష్టి తెలియలేదు కాబట్టి అప్పటికే అర్థం అయిపోయింది వీడికి ఏమీ వీడి నథింగ్ హ్యాపీడ్ చూసి మనం తెలియలేదా నిజంగా వీడి వెంకటేశ్వర నిజంగా దర్శనం చేసి సంథింగ్ రియల్లీ హ్యాపీడ్ అయితే ఇంకా వాడు ఎక్కడికే కాబట్టి మీరు టూరిజంలో చూసి లేని లేదు కంటితో చూసేదేదో ఉంటే చూడండి దాని గురించి నేనేమీ కాదన్నా అలాగే తీర్థయాత్రలు చేసి ఉంటే చేయవలసిన మాట బట్ మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది కంటితో చూడబడే వస్తువులను కాదు ఇన్వెస్టిగేట్ చేయాలి అది నామరూపాలు అలా మారిపోతూ ఉంటాయి వాటిల్లో అసలు ఈ కన్ను ఏమిటో మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి అక్షిణి పురుషుల దృష్టి అక్ష్యాభారాది లక్షణంగా అక్షిణి తర్వాత స్వప్న దృష్టాంతాన్ని సో ఈ స్వప్నాల మీద ఫ్రాయిడ్ బోల్డ్ అనే పుస్తకాలు రాసాయి వెస్టర్న్ కంట్రీస్ లో ఇద్దరు ఫ్రాయిడ్ అండ్ యంగ్ ఎంజీంది నేను యంగ్ అనుకున్నాను యూంగ్ అని అంటారట సుచరా యుంగ్ అని ఆయన ఫ్రాయిడ్ ఫ్రాయిడ్ స్పెల్లింగ్ కూడా చిత్రంగా ఉంటుంది ఎఫ్ఆర్యుడి అని ఉంటుంది కరెక్ట్ అని మనకు డౌట్ వచ్చింది ఆ పుస్తకం డౌట్ వచ్చింది అలాంటి డౌట్లు వస్తే నిజంగా ఏదో రైని మనం వెళ్ళలాక్కర్లేదానికి డౌట్ వచ్చినట్టుగా సో అనివే సో ఫ్రాయిద్ గంగు ఏం చేస్తా ఈ యుంగు అని ఆయన వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మనిషికి వచ్చేటువంటి డ్రీమ్స్ మీద పుస్తకాలు రాస్తాయిటే ఈ డ్రీమ్స్ ఏ విధంగా మనిషిలో కాన్షియస్ అన్కాన్షియస్ ఉంటాయని మనస్సులో ఆ అన్కాన్షియస్కి ఏమో ప్రతిబింబాలని ఇవ్వేవో అనేక నవస్తుంటూ వచ్చాయి సో అలాగే కానీ ఇండియన్ ఫిలాసఫర్స్ డ్రీమ్ని తీసి పారేస్తారు డ్రీమ్ గురించి దాంట్లో ది కంటెంట్ ఆఫ్ ది డ్రీమ్ గురించి వాళ్ళు పెద్ద పట్టించుకోలేరు ఏమో వస్తూ డ్రీమ్స్ వాటిల్లో సారాన్ని పట్టుకుని ఆ చిత్ర ప్రయత్నం చేయలేదు మళ్ళీ కానీ స్వప్నావస్థను చాలా విస్తారంగా వ్యాఖ్యానం అయితే చేశారు కానీ ఎలా చేశారంటే స్వప్నావ స్థితి ఓన్లీ రియాలిటీ ఆఫ్ ది డ్రీమ్ ఈస్ దిన్షియస్ ది డ్రీమ్ వరల్డ్ స్టాయి ఇంక అంతకంటే వేరే రియాలిటీ ఏమి లేదు రియాలిటీ అలా ఆ కాంతి తప్ప మరొకట్లేదు అంతా కూడా లైట్ కి లైట్ దట్ కమ్స్ ఔట్ ఆఫ్ దట్ ప్రాజెక్టర్ లైట్ ఆ లైట్ ఆ కాంతి దాని మహిళ పక్కన అలాగే స్వప్నే మహీయమాన స్థిర స్వప్నాన్ని కూడా అదేంటంటే ఆ చైతన్య శక్తి యొక్క మహిమది ఆ చైతన్యము తన నుంచి గొప్ప ఒక జగత్తును సృష్టించేస్తుంది సృష్టించేసి దాంట్లో ఖేల్ ఆట ఆడేస్తుంది మహీయ మానస్థిరతి ఆ జగత్తులో సుఖదుఖాన్ని సృష్టించేస్తుంది సృష్టించేసి వాటిని తానే అనుభవించేస్తున్నట్టుగా కనపడుతున్నాయి అలా కొంతసేపు ఆడేసి ఆట ఆడేసి తర్వాత ప్రోత్సహిస్తేస్తుంది ఎలా అయితే పిల్లలు ఈ ఆట ఒక పెట్టిలో పెట్టుకుని ఆ ఒక ఓ గంట అరగంట ఆట ఆడేసి భోవాళ్ళ ఆటో ఏదో ఆట ఆడేసి మళ్ళీ ఆట అయిన తర్వాత సామాన్ అంతా వేసి మూసేసి లేచకపోతారు ఆ ఈ స్వప్నంలో వీడు ఒక ఆట కింద కొంతసేపు వదిలేస్తాడు బహిర్యమాన స్థిర సో ఆ విధంగా ది ద పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలాగైతే పెయింటర్ పెన్సిల్ యొక్క టిప్ ఉంటుంది పాయింట్ ఉంటుంది ఆ టిప్ ఇలాగా స్ట్రోక్స్ వేసుకుంటూ వేసుకుంటూ వేసుకుంటూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించి పాలిస్తాడు అదేవిధంగా దిప్ ఆఫ్ కాన్షియస్ డ్రీమ్ వరల్డ్ అండ్ దెన్ ఆ డ్రీమ్ వరల్డ్ తాను సృష్టించిన డ్రీమ్ వరల్డ్ తనే నింగేసి కూర్చుంటున్నాడు ఆ విధంగా దాని యొక్క మనం దాంతో దర్శించవచ్చు ఆ విధంగా ఆయన సో అత్యాధారాది లక్షణ తర్వాత సంప్రసాద లక్షణ సో ఆత్మస్వరూపాన్ని సుశుద్వస్థలో సంప్రసాదంగా వర్ణించారు అంటే సమ్యక్ ప్రసీదటీ అస్మి ఈ అవస్థ ఆత్మ చైతన్యము ఎటువంటి చలనము లేకుండగా పూర్ణమైన ప్రసన్నతను కలిగి అని ఆ సంప్రసాదాన్ని వర్ణించారు అక్కడ ఒక భావరూపంగా వర్ణించారు అంటే సంథింగ్ అన్నట్టుగా దాన్ని భావరూపం భావాంటే ఉండటం ఉన్నదాన్నిగా వర్ణించారు తప్పిస్తే వినాశమేవా అతీతో భవతి శక్తిలో ఏమీ లేదు ఉన్నదంతా కూడా శూన్యమైపోయింది నాశనమైపోయింది ఏమీ మిగలలేదు అనే విధంగా ఆయన చెప్పలేదు ఉన్నదంతా నాశనం అయిపోయి ఏమీ మిగలకపోతే ఆ శూన్యాన్ని పట్టుకుని సంప్రసాద హాని ఎందుకు వర్ణిస్తారు కాబట్టి ఈ విధంగా నేను ఇవన్నీ కూడా చెప్పాను సంప్రసాద రక్షణ ఆత్మా యోక్త ఇన్ని రకాలుగా ఆత్మస్వరూపాన్ని మూడు అవస్థల్లోనూ నేను చెప్పాను కానీ నువ్వెలా అర్థం చేసుకున్నావు ఎన్ అని వినాశమేవ అతీతో భవతి వినాశంలోకి అభావంలో వినాశం అంటే అభావము అని అర్థం శూన్యమో అని అర్థం శూన్యంలో విలీనమైపోతుంది కాబట్టి శూన్యం ఆత్మల్ అని అర్థం చేసుకుని శూన్యంలో విలీనం అర్థం చేసుకుని శూన్యం ఆత్మల్లో అవుతుంది శూన్యంలో భోగమేం లేదు భోగ్యత్వం ఏం లేదు అని ఆయన ఇంద్రుడి అధ్యక్ష కాబట్టి నువ్వు నేను చెప్పినటువంటి ఆత్మని తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఆయన అంటున్నాడు సుగుముతత్ర కారణం అదే ఆయన అంత బాగా చెప్తే ఇతను ఇంతలా తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణం ఏమైతే కారణం ఏంటంటే దేహమే ఆత్మ అనేటువంటి అజ్ఞానంతో బతుకుతూ ఉంటాడు ఆ బేసిక్స్ మీద ఆలోచిస్తాడు అన్ని కూడా ఆ మీద ఆలోచిస్తాడు చాలా పెద్ద సమస్య ఇప్పుడు వేదాంత క్లాస్కి వస్తారు మహాత్ముల దగ్గరికి వస్తారు వచ్చేప్పుడు ఎలా వస్తారంటే ఒక జ్యోతిషి డిగ్రీకి వెళ్లినట్టు లేదంటే ఒక సైకాలజీ ఒక సైకాట్రిస్ట్ కౌన్సిలర్ డిగ్రీకి వెళ్ళినట్టు వెళ్తారు సో మా అమ్మాయిని పెళ్లి చేసుకోమంటుంటే ఇప్పుడు ఎప్పుడూ పెళ్లి చేసుకోనంటోండి అమెరికా వెళ్ళిపోయి ఎంఎస్ జరుగుతుంటా ఇప్పుడు పెళ్లి చేసుకోనంటోందండి సో మీరు ఏమైనా వేదాంత దృష్ట్యా ఏమైనా సలహా ఇస్తారా వేదాంత దృష్ట్యా నేను సలహా ఇస్తాను నేను అన్నానా ఆ అమ్మాయిని అమెరికా వెళ్ళిపోవడానికి తడిగా తరిఫీదు చేసింది ఎవరన్నా అడిగాను బీటెక్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి అమెరికా దేశ వచ్చేసి వెళ్ళిపోవడానికి శుద్ధంగా ఆ లెవెల్ దాకా తరఫీ చేసింది ఎవరు అమ్మాయి తనను తనే తరిఫీదు చేసేసుకుందా అయితే మీరు సహాయం చేశారా లేకపోతే మీరే పూర్ణమైన ఇనిషియేటివ్ తో ఆ అమ్మాయిని ఆ లెవెల్ కి తీసుకొచ్చారా అంటే నేనే తీసుకొచ్చాను మరి మీరు చేసిన కర్మ యొక్క ఫలాన్ని మీరు స్వీకరించద్దా మీరు ఆ అమ్మాయిని ఆ తీసుకొచ్చారు కాబట్టి మిగిలినటువంటి ఫలాన్ని కూడా మీరు స్వీకరించాలి ఎలా స్వీకరించాలి అమ్మ అని ఆశీర్వదించి పంపించాలి వెళ్ళిన తర్వాత ఆమె జీవితాన్ని ఆవిడ సుఖం ఉంటాయి దుఃఖం ఉంటుంది ఆ జీవితంలో కేవలం సుఖం ఉంటుందని మీరు అనుకోవద్దు సుఖం దుఃఖం రెండూ ఉంటాయి సేఫ్గా సీఆర్ సీఫ్ నేను ఒక మాట వరుసకి సీ అన్నాను సీ గా వస్తుంది సేఫ్ అనేక రకాలుగా వాళ్ళ యొక్క సంస్కారాలు ఉంటాయి వాళ్ళు క్రియేట్ రోడ్ పాత్ ఫర్ దాన్ని ఆ పాత్ లో వాళ్ళు నడుస్తారు కాబట్టి కాబట్టి ఒక వేదాంతి దగ్గర పూజ స్వామి దగ్గరికి వస్తూ ఉంటాయి ఇటువంటి కేసులు అది నేను చెప్తున్నాను ఒక వేదాంతి దగ్గరికి వెళ్తే ఆయన నా దగ్గరికి వచ్చే మటుకు నేనేం చెప్తానంటే అసంగోభవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అసంగుడుగా ఉండవ్ ఒక ఒక వ్యక్తిని ఆ పరమేశ్వరుడి చేత సృష్టింపబడిన ఒక జీవుడిగా చూడాలని తెలుసుకోండి ఆ వ్యక్తిని నేను కన్నా కొడుపు లేకపోతే నేను కన్నా కూతురు అన్న అంత అంత ఆగ్రహంగా చూడడము అది వేదాంతం యొక్క లక్షణం కాదు వేదాంతం ఏంటంటే కాటే కాంత కష్టేపుత్ర సంసారోజు మతీభ విచిత్ర అది ఒక ఫార్ములా వేదాంతంలో వేదాంతమే ఒక ఫార్ములాది ఈ రిలేషన్షిప్స్ అన్ని కూడా చాలా ఇన్సిడెంటల్ వెరీ అన్ రియల్ వెరీ ట్రాన్స్పియంట్ కేవలము దేహాభిమానాన్ని బట్టి వస్తున్నది ఆ సత్యాన్ని గుర్తించి హీరిస్ ఎ హీరిస్ ఎ లైఫ్ ఫార్మ్ హ్యూమన్ బీయింగ్ బీయింగ్ ఉండే ఇూమన్ ఫార్మ్ అని అర్థం హ్యూమన్ బీయింగ్ అంటే అంతేగానే కొడుకు కూతురు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసినవి బీయింగ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ హ్యూమన్ బీయింగ్ ఆ హ్యూమన్ బియింగ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెస్టినీ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ లైఫ్ ఇట్స్ ఓన్ గోల్ ఆ బీయింగ్ ఇట్ ఈస్ వర్కింగ్ లైఫ్ ఫార్మ్ కదా లైఫ్ ఫార్మ్ ఎప్పుడు అలా వర్క్ చేస్తూ ఉంటుంది ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ అండ్ వేర్ క్రియేటింగ్ ఏ కోర్స్ ఫర్ ఇచ్చా అండ్ ఏ గోల్ ఫర్ ఇచ్చా మనమేమో ఆ గోల్ వెళ్ళకూడదని ఈ గోల్ వెళ్లాలని మనం అనుకుని దుఃఖపడ్డం తప్పనిస్ గోల్ కాబట్టి మనం చేయడం ఆశీర్వదం ప్రేమ అనేది ఉంటుంది సహజం తప్పేం కాదు ప్రేమ అన్నది ఎప్పుడు తప్పదు ఇంటెలిజెంట్ యాక్షన్ రాంగ్ వైజ్ యాక్షన్ విజ్డమ్ ముందు నో ది ట్రూత్ సన్ అండ్ డాటర్ ఇవన్నీ కూడా ఇన్సిడెంటల్ రిలేషన్షిప్తే వీటిల్లో యథార్థత లేదు అని ముందు సత్యాన్ని తెలిసేసుకుని ఇప్పుడు వాట్ ఈస్ దట్ ఐఎమ్ సపోజ్ టు అన్నట్లయితే ఔట్ ఆఫ్ దట్ రైట్ అండర్స్టాండింగ్ ద రైట్ యాక్షన్ ఫాలో అలా కాకుండా ఐఎమ్ ది ఫాదర్ సిఆర్ సిటర్ ఆర్ సన్ అయితే బ్రదర్ అంటే వీడియం చెప్పినట్టే చేయాలి అనేటువంటి ఒక ఆగ్రహంలో మనం రాంగ్ నోషన్ లో మనం అడుగు వేస్తే వాట్ ఎవర్ యాక్షన్ వీల్ కాంప్లికేట్ మ్యాటర్ పర్గదు దాంట్లో ఏమీ ప్రయోజనం ఉండదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి చేసుకునే అర్థంగా ఉండమని మాత్రమే చెప్తున్నాం కాబట్టి వేదాంతంలో అత్యంత మౌలికమైన బోధేదితంటే దేహమే ఆత్మ కాదు నిజానికి మహాత్మ ఏమని చెప్తారంటే దేహముకు ఆత్మ కాదు అనే విషయాన్ని నీవు తెలుసుకోనంత నీవు వేదాంత మార్గంలో మొదటి అడుగు కూడా వేసినట్లు కాదు ఎదాంతమంటే మైండ్ సఫింగ్ ఇంటలెక్ట్ విత్ ఇన్ఫర్మేషన్ అది వేదాంత ఉంటారు ముందు అసలు వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆయన అఖండానందజీ అనేవారు పహలి సిడి అనేవారు అది మొదటి మెట్టు అని సిధి అంటే మెట్టు ఉంటుంది మొదటి మెట్టు ఏదయా మొదటి మెట్టు అంటే దేహాభిమానాన్ని న్యూట్రలైజ్ చేయడం మొదటి మెట్టు అని అనేవారు మీరు నేను దేహము కాదు అసలు నిజానికి నేను దేహము కాకపోతే ఏమిటి అని కన్సిడర్ చేయమని నేను మెడిటేషన్ లో చెప్తా ఉండదండి ఐ యూస్ టు ఫైండ్ ఇట్ ఎ వెరీ యూస్ఫుల్ టూల్ ఎలాగంటే కళ్ళు మూసుకున్న మెడిటేషన్ లో సపోజ్ ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ దెన్ వాట్ జస్ట్ ఎగ్జామ్ యాజ్ ఎ పాసిబిలిటీ దాన్ని పరిశీలించండి పరీక్ష చేయండి ఏదవుతుంది చాలా చిత్రంగా ఉంటుందండి ఎంత చిత్రం అంటే అసలు మీరు దాన్ని టోటల్ అన్డివైడెడ్ ఎకానిజం తో పరిశీలించండి ఎమోషనల్ గా పరిశీలించడము లేకపోతే ఇంటలెక్చువల్ గా ఏదో కొద్దిసేపు పరిశీలించడం కాదు టోటల్ అన్డివైడెడ్ ఎకమ్ తోటి కనుక పరిశీలిస్తే నేను సపోజ్ నేను దేహం కాదనుకో అనుకో మాట వరుసగా అనుకోవా నేను దేహం కాదని తెలుసుకోవడానికి టైం పడితే పట్టింది బట్టి జస్ట్ ఎగ్జామ్ సపోజ్ నేను దేహం కాదనుకో ఏమవుతుందో తెలుసుకున్నాండి భార్య భర్త తల్లి తండ్రి కులం వర్ణం వర్గం కలర్ నేషనాలిటీ ప్రాంతీయ భావము ఎకనామిక్ స్టేటస్ సోషల్ స్టేటస్ They lose all their significance. Not only that, all our desires become meaningless, and all our fears become ruthless or baseless. Antha, antha, implications allow anta you to listen and then? Implications, they are, they are revolutionary, they are disastrous implications. Disaster for what? Disaster for samsara. Samsara ho, adi senadhanam hai putnanda. దానికి అసలు ఏమీ మీనింగ్ లేకుండా అయిపోతుంది ఎందుకు మనం ఇదంతా మోస్తున్నాం అనే డౌట్లో మనకుపోతాయి మనిషి ఆ దేహాభిమానము దేహమే నేను అనే సింగిల్ థ్రెడ్ మీద వీడి బతుకంతా వీడి నిర్మాణం చేసినటువంటి సంసారం అంతా కూడా అలా ఆ సింగిల్ థ్రెడ్ మీద వేలాడుతూ సింగిల్ థ్రెడ్ నేను చూశాను ఆ చోట ఒక పెద్ద చాంది ఉంటారు హ్యాండ్లేట్ హ్యాండ్లేడ్స్ దాంట్లో బోల్డ్ అంత ఆర్ట్ ఉంది హండ్రెడ్ అండ్ ట్వంటీ బల్బ్స్ ఉన్నాయి అవన్నీ కూడా హిడన్ ఉన్నాయి బోల్డ్ అంత క్రిస్టల్ ఉంది ఇట్ కాస్ట్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ కానీ నేను గమనించింది ఏంటంటే ద హ్యాండ్లేర్ ఇట్ హ్యాంగ్స్ ఆన్ అ సింగిల్ థ్రెడ్ త్రూచ్ ఎలక్ట్రిసిటీ పాసెస్ ఆ హ్యాండి లేర్ ని పైన రూఫ్ నుంచి వెల్లాడగట్టడానికి ఇంతలావు గొల్సు వేసి వెల్లాడగట్ట ఆ గొలుసుకి గొలుసులాగా కనపడకుండగా దాని చుట్టూ సిల్కన్ థ్రెడ్లో సిల్కన్ కవర్ వేస్తాడు అందంగా ఉండటానికి కానీ కంటికి కనపడకుండగా ఒక చిన్న ఎలక్ట్రికల్ వైర్ ఒకటి వెళ్తాం సన్నటి వైరు దొద్దు కాదు సన్నటి వైర్ వెళ్తాం ఒకటి యువర్ హ్యాండిర్ ఇస్ యూస్లెస్ ఇట్ ఈస్ నాట్ ఎ హ్యాండిల్ విత్ ఎనీ మోర్ ఇట్స్ ఏ లోడ్ హ్యాంగింగ్ ఫ్రమ్ దీవితం మన జీవితము ఈ అజ్ఞానమయమైన జీవితము అజ్ఞానానికి దృష్టాంతంగా చెప్తున్నాను సో నేనే దేహము అనే ఒక్క ఫాల్స్ నోషం మీద హ్యాంగ్ అవుతూ ఉంటుంది నేను దేహము కాదు అని తెలుసుకుంటే యూ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు హ్యాంగ్ అరౌండ్ అండ్ ఇందుకోసం ఇంకా లాగా హ్యాంగ్ అవ్వాల్సిన అవసరం కనపడదు బ్లెక్ ఎవ్రీబడి మూవ్ ఆన్ వస్తుంది నేను దేహం కాదని వీడు తెలుసుకున్నా సంసారం ఎక్కడతో క్లోజ్ అయిపోతుంది బంద్ అయిపోతుంది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడు దేహాభిమానం చేతనే దేహాభిమానం ఉండడం చేతనే ఆయన చెప్పిన మొదటిది రెండవది మూడు పర్యాయాల్లోనూ రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు అదంతా వివరిస్తారు కారణం సో నువ్వు తప్పుగా తెలుసుకోవటానికి గల కారణం చెప్తాను విను అని అంటున్నారు శరీరం వైదే వినాశిడు ఈ శరీరాన్ని నీవు చూస్తూ ఉంటావు నువ్వెప్పుడు చూస్తూ ఉంటావు అసలు చూస్తూ ఉండడం అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడు కూడా చూస్తూ ఉంటున్నాడు అంటే చూడబడేది చూసేవాడు ఒకటెందుకు అవుతాడు చూడబడేదానికంటే విలక్షణంగానే ఉంటాడు చూసేవాడు చూసేవాడు సూక్ష్మంగా ఉంటాడు చూడబడేది స్థూలంగా ఉంటుంది చూసేవాడు చేతనుడై ఉంటాడు చూడబడేది గేడమై ఉంటుంది సో రెండింటికి చూడబడేదానికి చూసేదానికి మధ్యలో చాలా దృఢమైనటువంటి డిస్టింక్షన్ గ్యాప్ ఉంటుంది దీన్ని దృగ్దృశ్య వివేకం అనే ఒక సుగమశంకరులు అందంగా వర్ణిస్తారు ఓ అది పాయింట్ తీసు చూడబడేది చూసేవాడు ఆ వివేకాన్ని దృగ్ దృశ్య వివేకం నేను చూసేవాడను కాబట్టి చూడబడే దృశ్యం కంటే వివిక్తంగా ఉంటాను అంటే ఐఎమ్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ద సీన్ సీన్ దృశ్యంలో ఇంక్యూరిటీస్ ఉంటే ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ది ఇంక్యూరిటీస్ ఆఫ్ ది సీన్ దృశ్యంలో లిమిటేషన్స్ పరిచ్ఛేదములు అల్పత్వము ఇత్యాదులు ఉంటాయి వినాశము మృత్యువు మరణము జననము ఇత్యాది దోషాలుంటే ఆయన శ్రీశ్రమ ఉంటాయి కానీ దృగ్దృష్ట వివేకం దృగ్దృష్ట వివేకం ఎలాగంటదంటే ఎలాంటిదంటే అది కేవలము దృక్కుగా నిలబడి ఉంటే తను పూర్ణ పరబ్రహ్మను అని మార్గం సుగమైపోతుందంటే అంత సింపుల్ అది అంత పవర్ఫుల్ దృగ్దృష్ట వివేకం దేహాన్ని ఎప్పుడూ కూడా నేను అనే దృష్టితో చూడకూడదు ఎప్పుడు దేహాన్ని ఇది అనే దృష్టితో చూడాలి ఇదము శరీరము కౌంటే ఇది డిస్నెస్ దాని ఇంటీరిల్ నేచర్ డిస్నెస్ గానే చూడాలి ఇది శరీరము ఇది శరీరము ఇదం శరీరం కౌంటే ఒకప్పుడు బాగుంటుంది ఒకప్పుడు బాగుండదు జనరల్గా బాగుండదు వివన్నంలో బాగుంటుంది మధ్య వయసులో బాగుంటుంది ఇంకా తర్వాత బాగుండదు జనరల్ గా బాగుండదు అప్పుడప్పుడు బాగుంటూ ఉంటుంది బాగున్నప్పుడు బ్లస్ చేయటం బాగులేనప్పుడు బ్లస్ చేయటం దానికి దానికి రోగం వచ్చినప్పుడు దానికి కావలసినటువంటి సహాయం చేయడం పెయిన్ అన్నది పెయిన్ మనం హెల్ప్ చేయకూడదు పెయిన్ ద్వేషం పెట్టుకోకూడదు ఎందుకంటే పెయిన్ అన్నది బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం పెయిన్ కనుక లేకపోతే దేహం కుప్పకూలిపోతుంది తక్కిపోతారు ఇంతకాలం బతకట్లేదు పెయిన్ సర్వైవల్ మెకానిజండి డిఫెన్స్ మెకానిజం అది బాక్టీరియాలో ఏదో ఇన్ఫెక్ట్ చేసేసినప్పుడు అది బాడీ క్రైస్ ఫర్ అటెన్షన్ అది కనుక బాడీ అలాగా అలా నోర్మోస్ మూడుకుందనుకోండి బాడీ విల్ బి ఇన్వేటెడ్ బై ది బ్యాక్టీరియా వీడు వీడి మొత్తం బాడీ అంతా కూడా క్రిమి కీటకాలతో నిండిపోయి వీడి శరీరం సర్వనాశనం అయిపోయే వరకు వీడికి తెలియదు తెచ్చిపోతుంది బాడీ ఇది కన్నా సర్వైవ్ అనమాట కాబట్టి ది ముస్ ఇట్స్ సర్వైవల్ డేంజర్ వెంటనే ఇక వైట్ వైట్ బ్లడ్ సెల్స్ మీరు వినుంటారు వెంటనే ఇట్స్ ఫైటింగ్ దాంట్ మీకు పెయిన్ వచ్చేస్తుంది ఆ పెయిన్ ఉన్నది డిఫెన్స్ మెకనికం అలాగే టెంపరేచర్ జ్వరం వచ్చేస్తుంది డిఫెన్స్ మెకనికం జ్వరం రాలేదనుకోండి కొద్దిగా బ్యాక్టీరియా రాగానే జ్వరం వచ్చేస్తుంది ఒక్కటిసారి ఇన్ఫెక్షన్ రాగానే జ్వరం వచ్చేస్తుంది జ్వరం రాలేదనుకోండి మలేరియా కానీ మరొకటి కానీ ఆ బ్యాక్టీరియా అన్హిండైడ్ ఇంకా వాటికి అద్దు ఆపు గ్రో అవుతున్నాయనే సంగతి కూడా మనకి మరికి తెలియదు మనం ఏమీ డిఫెన్స్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండదు సో బాడీ ఫైట్ చేసి ఫైట్ చేసి ఈ బ్యాక్టీరియా ఇంగేట్ చేసేసి మొత్తం బ్యాక్టీరియా కాలనీస్ అంతా నిండిపోతాయి బాడీలో అంద ఒక క్షణంలో బాడీ ఫొలాక్స్ అవుతుంది ఇట్ వెరీ సాఫ్ట్ అండ్ బాడీ విల్ డై బాడీ డజన్ వాన్ టు డైట్స్ వాంట సర్వైవ్ ఆ సర్వైవల్ మెకానిజం అయితే కాబట్టి పెయిన్ ఈజ్ ఎ బ్లెస్టింగ్ పెయిన్ ఫుల్ ఆఫ్ కోర్ట్ బట్ బ్లెస్సింగ్ సో ఈ విధంగా బాడీలో పెయిన్ ఉన్నప్పుడు వీహా టు బ్లెస్ పెయి ట్రైన్ టు హోర్ట్ వీ హ్ టు బ్లస్ కానీ నెవర్ ఐడెంటిఫై ఎప్పుడు ఐడెంటిఫై కాకపోతే అల్టిమేట్లీ అది వినాక్షి కొద్దికన్ మొత్తం వినాక్షి నశించింది కూది నశిస్తే వైసుడ్ ఐ బాదర్ వైసుడ్ ఐ కేర్ ఫర్ దట్ ప్రాపర్టీ వారి దేహము నశిస్తుంది ఆ విషయాన్ని ఎందుకు ఎక్సర్సైజ్ చేయటం ఎందుకంటే నువ్వు నశించవు నేను తెలుసుకోవాలి నేను అవినాశిని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుంది ముక్తితో అయిపోతాడు ముక్తి అయిపోతాడు సంసారం నుంచి మృత్యు భయం నుంచి బయటపడిపోతాడు మనిషి ఇంకొకడు మరణించేటండి దుఃఖిస్తూ ఉంటాడు మీరు గమనించారాదనా ఇంకొకడు మరణించినందుకు వీడు దుఃఖిస్తాడు ఇంకొకడు మరణించినందుకు వీడు ఎప్పుడు దుఃఖించాలి వీడు నెల వీడు వీడు జీవించి దుఃఖించాలి కదా న్యాయం కదా అయ్యో పాపం వాడు దరిద్రుడు సంపదంతా పోగొట్టుకున్నాడు ఏమీ లేనివాడని మనం సింపటైజ్ చేస్తాం ఇప్పుడు మనం కొద్ద గొప్ప ఉన్నవాళ్ళు ఏమి ఉండాలండి ఒక దిక్తుగాడు ఇంకో దిక్కిగా అయ్యో పాపం అన్ని పోగొట్టుకుని బిస్త సిని ఒక దిక్కిగాడు ఇంకో దిక్కుగా ఏది సింపటైజ్ చేస్తానండి తెలో భాయ్ అంతాడు కానీ ఏం చేస్తాడు వీడు వీడు అబౌట్ టు బై మరిష్యమాన మరణించిన వాడిని గురించి దుఃఖిస్తాడు తర్వాత సింపటైజ్ చేస్తాడు అయ్యో పాపం వాడు మరణించాడని అయ్యో పాపం వాడు మరణించాడని మనం ఎప్పుడు అనాలి ఒక హ్యాబిట్ లాగా దుఃఖించేస్తూ ఉంది నా ఇప్పుడు మనం దుఃఖించాలే మొదలెట్టడం మొదలెట్ దుఃఖించే దుఃఖించేస్తూ ఆ దుఃఖాన్ని కొచ్చిం చేసి వెరీ విన్ ఆఫ్ రీసెంట్ క్రై అన్నప్పుడు క్రైన్ కాదు మొదలెట్టేయడం అలవాటు ప్రకారం మొదలెట్టడం అందరూ దుఃఖిస్తున్నారు కూడా మనం కూడా దుఃఖించే పొరమా స్వామి ఒక కథ ఉంది ఇతను ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళాడు భార్య ఏడుస్తూ ఉంటుంది ఇతను కూడా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు తర్వాత కొడుకు వస్తాడు తల్లి తండ్రి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు అతను కూడా కూర్చుని అడుస్తూ ఉంటాడు ఈ లోపల ఇంకో పెద్ద మనిషి వస్తారు కొడుకుని అడుగుతాడు ఏదైనా అయినా ఎందుకు అడుగుస్తున్నాను మా నాన్న అమ్మా అందుకోసం నడుగుస్తున్నాను తండ్రిని అడుగుతాడు ఎందుకు అడుగుతున్నాడు మావిడే ఏడుస్తుంది అందుకోసం ఆవి అడుగుతారేమ్మా ఎందుకు దుఃఖిస్తున్నాను ఎందుకని కాబట్టి వీళ్ళిద్దరు దుఃఖానికి ఆమె దుఃఖించడమే వీళ్ళు ఇంకోటి దుఃఖించడానికి ఫస్ట్ దే ఆ ఇన్వెస్టిగేట్ అడిగితే అది అడిగారు ఎందుకు మా దుఃఖిస్తున్నావు నా వజీపుటంఘరం పోయిందని చెప్పేసి దొరికితే అయ్యో దాని కోసం దుఃఖిస్తావు అందరూ వెళ్ళి దుఃఖిస్తూ కూర్చుంటే ఎలా దొరుకుతుంది అది పద్ధతి కాదు ఎక్కడ పోయింది ఎప్పుడు ఎక్కడికి వెళ్లారని పాప ఆయన ఇన్వెస్టిగేట్ చేసి వరకంట సేపు వీళ్ళందరినీ పనిలో పెట్టి వెతికిస్తే దొరికింది కాబట్టి దుఃఖిస్తే మీకు సొల్యూషన్ ఏమవుతుంది కానీ మనం దుఃఖించేస్తూ ఉంటాం బై హ్యాబిట్ దుఃఖించటానికి అలవాటు పడుతుంటాం అందుకోసం దుఃఖించి మోస్ట్ సీక్రెట్లీ హెల్డ్ గిరిస్కొని కూడా క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది మోస్ట్ వెరిటబుల్ గిలిస్తూ ఉంటారా ఓన్లండి సో మనం ఇది ఇది ఇది దగ్గ సత్యము ఇది దృఢమైన సత్యం అని మనం నమ్మేటువంటి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా నిర్మోహమాటంగా ఎప్పుడు వీడు క్వశ్చన్ చేస్తాడో అప్పుడే సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు అంతవరకు సత్యాన్ని తెలుసుకోలేడు కాబట్టి ఈ దేహము నశించి ప్రదేతం మత్యం వినాశి సత్యం ఆప్తం మృత్యునా గ్రస్తం సతతమేవా దేహము మృత్యువు చేత ఆత్మంటే తప్పి వేయబడి ఉన్నది గ్రస్తం అంటే పట్టుకొనబడి ఉన్నది ఆత్మశుద్ధానికి గ్రస్తం అని అర్థం చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మశుద్ధాన్ని ఏ సందర్భంలో పడతారంటే సతతమేవ ఆల్ టైమ్స్ అలా పట్టుకొనబడి ఉన్నది మహాత్ముని అడిగారు విల్లు రాయాలి అని రాయాలి మరణించే ముందు రాయాలి మరణించే ముందు అంటే ఎప్పుడు అంటే దానికి ఏమని చెప్పారంటే ఆ పిల్లవాడు పుట్టగానే వీళ్ళు రాసేయాలి న్యాయంగా ఎందుకంటే సిమ్మైట ఎన్టీ కాదండి పుట్టగానే రాస్తే వీళ్ళు చల్లదు మరి వెళ్ళి ఎప్పుడు చెల్లుతుంది పద్దెనిమిది వేళ్ళు రాగానే చెల్లుతుంది అప్పుడు వెంటనే రాసే లేకపోతే రాయడం మానేస్తాయి వీళ్ళు వీళ్ళు రాసి ఎవరు వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ ఇది ఒక కాదు వీళ్ళు రాయాలంటే మాత్రం పద్దెనిమిది వేలు రాగానే రాసియాలి ఫోన్లండి పద్దెనిమిది ఐదు రాయి మాకు తెలియదు అయితే ఇది కాదు రా ఇప్పుడు రాసేసాయి ఇంట్లో మాట్లాడుకుండా ఇప్పుడు రాసేసా ఓ అట్లీస్ట్ ఎప్పుడు జ్ఞానం సో నవ్ యు రైట్ టు విల్ అని పర్గడే వై రైట్ టు విల్ వర్ విల్స్ డాక్యుమెంట్ ఇక్కడ ప్రాపర్టీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో చెప్పే డాక్యుమెంట్ అది ఇంకోహి చెప్పడానికి నువ్వే చెప్పేసి డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ నవ్ మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తే నా భోజనం మాట ఏమిటి దట్ ఈస్ ది ప్రాబ్లం నా భోజనాన్ని నేను సంపాదించుకుంటున్నాను అని వీడు అనుకుంటాడు అక్కడ వస్తుంది ప్రాబ్లం కానీ దేహాభిమానము అంటే నేను అని అనుకుంటాడు నేను కాదు ఈ దేహము ఇట్ ఈస్ ది హార్డ్జ్ ఆఫ్ ది ఎర్ పేర్ అవు హార్డ్జ్ పార్డ్జ్ అంటే అన్నీ కలిపి మూటగా చిన్నాన్ని హార్జ్ పార్జ్ అంటారు చుట్టూ ఎత్తుంది కదండి ఆ ఎర్త నుంచి కొంత సామాగ్రి తీసి చుట్టూ ఉన్న నీరు తీసి చుట్టూ ఉన్న గాలి తీసి వీటిని అన్నింటినీ కలిపి మూట కడితే ఈ దేహం తయారైంది ఇట్ ఈస్ నాట్ యూ కాబట్టి ఈ దేహాన్ని ప్రకృతి నుంచి పుట్టింది ఇట్ ఈస్ ద చైల్డ్ ఆఫ్ ది నేచర్ ఎంటైర్ ఫిసియాలజీ కాబట్టి దేహాన్ని నిలబెట్టింది ఎవరు ప్రకృతి ప్రకృతి శక్తుల రూపంగా ఈశ్వరుడు నిలబెట్టాడని మీరు చెప్పచ్చు జనరల్ గా ప్రకృతి అంటే ప్రకృతిలో ఈశ్వరుడు ప్రకటమవుతూ ఉంటాడు ది లాఫ్ ది లాస్ ఆఫ్ నేచర్ అంటే గాడ్స్ బిల్ అని అంటారు కాబట్టి అది నిలబెట్టింది దేహాన్ని ఈ దేహానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిందంటే ఎలా తగ్గింది బై దిఫ్ గాడ్ నేను ఇన్ఫెక్షన్ తెచ్చుకోలేదు కానీ తగ్గించదని నేనే తగ్గించుకున్నాను అనుకుంటా ఇప్పుడు పొరపాటు ఇన్ఫెక్షన్ బై గా వీళ్ళు వచ్చింది తగ్గింది కూడా బై గా డాక్టర్ల రూపంగా అంచేతనే వైద్యం నారాయణం హరిసి రోగం ఇచ్చిన వాడు వాడే రోగాన్ని నివారణ చేసిన వాడు వాడే ఎందుకు ఇవాళ ఎందుకు నివారణ చేయాలంటే సుఖ దుఃఖాలను ఇచ్చేటువంటి కూచి ఒకటి మీద ఉంది కనుక ఇచ్చాడు అంతే కొంత దుఃఖం అనుభవించిన తర్వాత చాలా అయిపోటుకని మళ్ళీ ఆ రోగాన్ని నివారణ చేస్తాడు రోగ నివారణలో వీడో సుఖాన్ని అనుభవిస్తాడు అంటే లాస్ట్ దేవుడు ఇవ్వడమంటే ఆయనకు కూడా అసలు ఈశ్వరుడికి అంతఃకరణ అని ఒప్పుకోరా ఇలాంటివి చెప్తే బాగుండవు ఈశ్వరుడికి అంతఃస్కరణ అని ఒప్పుకోరు అంతఃకరణ ఉండదు అంతఃకరణ అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఒక తోట కూర్చుని మనస్సుతో ఆలోచించి ఆ వీడికి ఇదిద్దాం వాడికి చదిద్దాం ఈశ్వరుడికి అంతఃకరణ ఉండదు అలాగే ఆయన ఒక తోట కూర్చుని ఆ వీడికి గిదిద్దాం వాడికి చదిద్దాం అదే ఉండదు మరి ఏముంటుంది ఈశ్వరుడికి అంతః జీవుడికి అంతఃకరణ స్థానంలో ఈశ్వరుడికి మాయాశక్తి ఉంటుంది మాయాశక్తి అంటే ది లాస్ ఆఫ్ నేచర్ కాబట్టి ది లాస్ ఆఫ్ నేచర్ ది వర్క్ అండ్ అకార్డింగ్ టు ది లాస్ ఆఫ్ నేచర్ హిజ్ గ్యా ఇప్పుడు పైప్ రాయి ఇచ్చిననుకోండి కింద పడిపోయింది అనుకోండి ఎలా పడిపోయింది ది లాస్ ఆఫ్ నేచర్ పడిపోయింది కానీ ఏరోప్లేన్ కింద పడలేదు ఈజ్ ఇట్ అండ్ ఎక్సెప్షన్ టు దిస్ లా ఆఫ్ గ్రావిటీ నో ఇట్ ఈజ్ నాట్ ఎక్సెప్షన్ టు లా ఆఫ్ గ్రావిటీ లాస్ ఆఫ్ గ్రావిటీ ఉండబట్టే అది ఎగురుతోంది లాస్ ఆఫ్ గ్రావిటీ లేదనుకోండి అది అది పైకి స్పేస్ లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోవట్లేదు స్పేస్ లో వెళ్ళిపోతే ఇంక మళ్ళీ మీరు వెరక్కి రాడు వెళ్ళిపోవట్లేదు అలా ఎగురుతుంది లా ఆఫ్ గ్రావిటీ ఉండబట్టే ఎగురుతుంది కాబట్టి అది పట్టలు లేదంటే ద లాస్ ఆఫ్ నేచర్ అలాగే చిన్న పడిపోతుందంటే లాస్ ఆఫ్ నేచర్ అంతేగాని ఈశ్వరుడు మనకు మనకున్నట్టుగా ఓ మనస్సు పెట్టుకుని ఎలా ఆలోచించి వీడి తీరుకు తీర్చి వాడి కాకూరికి అలాగే ఉండదు అయిన మరి ఈశ్వరుడి పూజారి అంటే అలా చెప్తారు గుడగిస్తూ కానీ న్యాయంగా అలా చెప్తారు మీరు కొంచెం సంసారం నుంచి దీంట్లో పెట్టడానికి అలా చెప్తారు లాస్ ఆఫ్ నేచర్ అంతే కాబట్టి అంచేతనే ఈ మహిమలు అయితే మెరెక్ తెలుసు యాక్సెప్ట్ చేయడండి వేదాంతలో యాక్సెప్ట్ చేయడం ఎవరు యాక్సెప్ట్ చేస్తారో తెలిసిన భయ స్వభావం కలవాడు యాక్సెప్ట్గా అదో మెరకల్ని యాక్సెప్ట్ చేసేటంటే ఈ వెఫరా ఫీర్ ఉంటుంది వాడు హృదయంలో ఒక ఫీర్ ఉంటుంది ఆ ఫీర్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేహాభిమానాన్ని బట్టి వస్తుంది నేను దేహము అనే అభిమానాన్ని బట్టి వస్తుంది ఫీర్ ఆ ఫీర్ లో మీరు బ్రతుకుతూ ఉంటాడు ఆ ఫీర్ కారణంగా మెరకల్స్ యాక్సెప్ట్ చేస్తుంది ఫీర్ లేని వాడు మెరకల్ని యాక్సెప్ట్ చేయాలి ఫీర్లెస్ అని సో ఈ దేహము సర్వకాలముల ఎందుకు కూడా మృత్యువు చేత గ్రస్తమై ఉన్నది దాని మీద శంకరులు అంటారు చూడండి ఆత్మశబ్దానికి విశేషణం అంటే ఆయన దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మర్త్యం ఆత్మ మృత్యున అని రెండు ఉన్నాయి మర్త్యం అంటే ఏంటి మరణించే శీలము ఆత్మ మృత్యున అంటే మృత్యువు చేత గ్రస్తము రిపీట్ అయి అయిపోలేదా రిపీటీవ్ కదా కాదు పునరుత్వ లేదు అక్కడ పునరుత్వ దోషం లేదు పునరుత్తున్న తత్వేం లేదు కానీ ఆ దోషం లేదు ఇక్కడ ఎందుకని కదా చివం ఇది మర్త్యం ఇచ్చుతే అలా అనుకుంటాం మనం మర్త్యం మానవుని దేహము మర్త్యం మానవుడు మరణిస్తాడు అంటే మనం ఏమనుకుంటాడు ఏదో రోజు మరణిస్తాడు అనుకుంటాం ఈ డైస్ అనే దివెన్ డే ఎప్పుడో మరణిస్తాడు ఎప్పుడు ఇంకా చాలా టైం ఉంది కంగారే ఎప్పుడో మరణిస్తాం అందరూ అలా అనుకుంటారు చాలా తప్పు నిజానికి మనిషి ఎప్పుడు మరణం మనిషి ఎప్పుడు మరణిస్తుందంటే ఈజ్ డైవింగ్ ఆల్డీ టైం యాజ్ బాడీ ఈస్ ఇస్ డైవింగ్ ఆల్డీ కానీ అంటే అంచేతనే అలా సెపరేట్ చేయటానికి ఏమైంది ఇది బర్త్ ఇది డెత్ అని సెపరేట్ చేస్తుంది ఏమి లేదు ఇట్ ఈస్ డైవింగ్ ఇట్స్ అ ఫ్లో ప్రవాహం కాబట్టి ఇట్ ఈస్ డైవింగ్ ఆల్డీ ఫైన్ దేహం ఎప్పుడు మరణిస్తూనే ఉంటుంది గుండి గుండె ఎప్పుడు ఆగిపోతుంది అంటే అది అది ఆగిపోయి క్షణం ఆ క్షణంలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది పండు పండేట్టు పండు పడింది ఒక క్షణంలో పడింది అని అనిపిస్తుంది కానీ మరి ఆ క్షణంలో అది పండటానికి పుట్టినప్పటి నుంచి పిండినప్పటి నుంచి అది ప్రిపరేషన్ అవుతూనే ఉంది పిండి కాయ అవుతుంది కాయ పెద్ద కాయ్ అవుతుంది అది ముగ్గుతుంది ముగ్గి పండు అవుతుంది దెన్ ఇట్ ఇస్ రెడీ టు ఫాల్ అండ్ ఇట్స్ ఫాల్ కాబట్టి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ మాటే చెప్తున్నారు ఆయన ఏమంటున్నారంటే మర్త్యమ్మని ఊరుకుంటే వీడేమనుకుంటాడో ఏదో రోజు మరణిస్తుంది అంతవరకు ఇది దృఢంగానే ఉంటుందని వీడు అనుకుంటాడు దృఢంగా ఉండడం అంటే అంతవరకు దీని ఎందుకు నేను అనే భావాన్ని కలిగి ఉండడము ఇది ఒక శాశ్వతమైనది లేకపోతే స్థిరమైనది ఇది నేను ఇది నాది అనేటువంటి ఒక భావంలో వీడు ఇదంతా కూడా లాజికల్ గా కనపడుతుంది రాసుకుంటారు కూడాను నీకు డెబ్బై ఏళ్ళ అయుద్ధాయం ఉందా నీకు ఎనభై ఏళ్ళ అయుద్ధాయం అంటే అప్పుడు ఎనభై ఏళ్ల దాకా నువ్వు నువ్వు ఏమీ చింత చేయాల్సింది వస్తున్నావు అప్పుడు చచ్చిపోతా ఉంది అలాగంటిది కూడా రాసుకుంటా ఇదంట అప్పుడు ఆ నేను ఇలా చెప్తూ ఉంటే నాకు డౌట్ వస్తుంది ఐఎం ట్రాంపుల్ గా పన్ పీపుల్స్ తెలియజని నాకు డౌట్ వస్తుంది కానీ నాకు ఎక్కడా నయా పైస ఉంటుంది సారం దాంట్లో నా ప్రారంభంలో ఉంది నన్ను ఏం చేయమంటారా నాకు రూపాయలు నయా పైస సారం కనపడితే నేను అంగీకరించేస్తా స్వీకరిస్తా ఎందుకు వచ్చింది మనకి ఎందుకు అని కానీ అంత కూడా కనపడదు ఎనభై ఏళ్ళు నువ్వు బతుకుతావని దాచి పెడతాడు వీడు అంటే ఎనభై ఎనభై ఏళ్ళు నిండేక చచ్చిపోతావు ఎప్పుడో కదాచితం మీరు చెప్పాయి అంటున్నారు ఏదో రోజు చచ్చిపోతాడు ఇప్పుడు లేదు ఇప్పుడంతా దాని ఉంది అనుకుంటూ ఉంటుంది అలాగే అనుకోకుండా ఉండడం కోసం నా తథ్ నాట్ లైక్ దాట్ మరి ఏమిటి సంత్రాసో భవతీయుత్రస్తమే వస్తా యాక్తమే మృత్యునా ఇచ్చుతే అంటే ఆయన ఏమంటున్నారంటే మీరు ఆ వక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు దాంతో కష్టమేం లేదు ఎప్పుడో నువ్వు ఎనభై తర్వాత చచ్చిపోతా ఉన్నది అంటే వీడికి అర్జెన్సీ ఫీల్ కాడు ఎలా అర్జెన్సీ ఫీల్ అవుతాడు ఇప్పుడు ఈ క్షణంలో నిన్ను మృత్యువు ఆవరించి ఉన్నది నువ్వు ప్రతి క్షణము నిన్ను నిన్ను గ్రహించి ఉన్నది You are in the jaws of death, even now. It's only a matter of closing the jaws. You are in the jaws of death. It's only a matter of jaws closing down. Okay. Ani chepte, kalijayat one te vairagyao, nuhi anahayel batuta vaya and getta raṁsmane. What is vairagya ngalopunna hai? Kala yada. యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఎనభై ఏళ్ళు నువ్వు బతుకుతావు అంటే అయితే పర్వాలేదు ఇంకో కొంతకాలం పేకట్టడుకోవచ్చు కాశీ కప్పుడే కంగారు లేదనుకుంటాడు అని పేకాట ఆడుకుంటా కూర్చుంటాడు నువ్వు నువ్వు మృత్యువు యొక్క కూరలలో చిక్కుకునే ఉన్నావు ఎప్పుడు అలాగే ఉంటావు అంటే అయ్యో అలాగ అయితే ఒకసారి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొస్తారని పోతాడు సంథింగ్ సమ్థింగ్ సమ్ ఐడియా కాబట్టి అందుకోసమని మత్సం అని చెప్పిన తర్వాత కూడా మృత్యునా ఆత్మని చెప్తున్నారు ఎందుకంటే ఎలా భయపెట్టేస్తున్నారో ఏమో మనుషులు అంటే కాదు వైరాగ్యార్థం విశేష భయపెట్టడానికి చెప్పరు వేదాంతం భయపెట్టరు మిగతావు భయపెట్టాయి కర్మకారణ భయపెడుతుంది చచ్చిపోతావు పుణ్యం చేసేసుకో లేక నరకానికి పోతావు అని మిగతా వాళ్ళు భయపెడతారు వేదాంతం భయపెడతారు వైరాగ్యం కోసం చెప్తుంది విరాజం సొమ్ము అని చెప్తుంది విరాజము అంటే దాని మీద ఆసక్తి లేకపోవటం భయము ఉండదు ఆసక్తి ఉండదు ఏసీయ భావం ఉండదు ఏముండదు టోటల్ న్యూట్రాలిటీ దాన్ని విరక్తి అని అంటారు ఇప్పుడున్న అటాచ్మెంట్ నిరాకరించేసి టోటల్ న్యూట్రల్ సిస్ న్యూట్రల్ పొజిషన్ లోకి వచ్చేస్తారు ఉదాసీనం అని చేతనే వాళ్ళు వైరాగ్యం అని నెగిటివ్ వర్డ్ కాదు చెప్పారు విరాగం అని చెప్పారు కానీ ద్వేషమని చెప్పలేదు దేహమునందు విరక్తి కలిగి ఉండమన్నారు కానీ దేహమునందు ద్వేషం కలిగి ఉండమని రక్తికి ఆపోజిట్ అరక్తి అరక్తిని పెట్టము పెట్టమని పెట్ట ద్వేషమని చెప్పలేదు విరక్తి పెట్టుకుంటారు అంటే రక్తి లేకుండా చూసుకో దేహాన్ని ద్వేషించాల్సిందేండి ఒకసారి వివేక చూడమని శ్లోకం ఏదో చెప్తున్నాను ఇలా కుడంతో శంకరులు వర్ణిస్తారు ఇది సప్త ధాతువులు ఉంటాయి సప్త ధాతువులు అంటే మధ్య మధ్య అంటే మూలుగు మాంసము క్రో ఫ్యాట్ మేధహ అంటే ఇలాగే ఏడు ఉంటాయి ఈ ఏడు ఎముకలు ఉంటాయి దీని మీదేమో చెట్టు చర్మం వేసి కట్టి పెడతారు ఇది దేహాన్ని వర్ణిస్తే పాఠనం అలా ఉంటుంది ఒక ఒక స్టూడెంట్ అసలు లేదా అంత చాలా కాలం నుంచి వేదాంతం చదువుతున్నది వ్యక్తే కానీ ఆ అదే ఆ కన్విక్షన్ లేదు అంత లూజ్ గా ఉంటుంది లేదా అంత చాలా మంది వేదాంతం చాలా లూజ్గా పెట్టుకుంటారు అది వ్యక్తి అన్నారు నాతోటి ఎందుకంటే శంకరుడు అంత ఇష్టభావం కలిగిట్లా వర్ణించడం ఎందుకు ఇక్కడ అంటే నేను అన్నాను ఓకే శంకరులు ఆ ఒక్క శ్లోకం బాగోలేదు వీడికోవడంలో మిగతా శ్లోకాలన్నీ బాగున్నాయి పూర్వదేహ వర్ణాల్లో చెప్పిన శ్లోకం ఐ అగ్రీ విత్ యూ టెల్ మై అబౌట్ బాడీ వాట్ ఈస్ బాడీ యూ టెల్ వాట్ ఈస్ బాడీ యూ టెల్ అంటే ఎనీవే టు మేక్ సింపుల్ థర్ సమ్ హ్యావ్ సమ్ లవ్ ఫర్ ది బాడీ ఆసక్తి సమ్ అటాచ్మెంట్ టు ది బాడీ బాడీ అటాచ్మెంట్ మెయిన్ వెరీ హైజీనిక్ పర్సన్ అనే ఒక అభిమానము ఐ సీట్ మై బాడీ వెరీ క్లీన్ అనే ఒక అభిమానము అండ్ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ నాట్ హైజీనిక్ ఆఫ్ అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఇవన్నీ కూడా వస్తాయి ఎవరి థింగ్ ఫాలోస్కే తన ఈ డోన్ టెల్ తీసుకో తీసుకోప్ యువర్ హైజీన్ ఐ డోంట్ డినై దాట్ బట్ బాడీ గురించి నువ్వు ఎటువంటి పాజిటివ్ స్టేట్మెంట్లు చేయొద్దు దీన్ని న్యూట్రా తర్వాత శంకరాచార్యులు రాసిన ఒక్క శ్లోకం బాగులేదని మీరు అనొద్దు ఎందుకంటే అంతటి మహోన్నతమైన దార్శనిక చక్రవర్తి అయిన శంకరులు ఒక ఏరియాలో ఒక పర్సనల్ ఫ్యాడ్కి లోనై అలా రాస్తారని మీరు అనుకోవడం పొరపాటు అలా రాయాలి బాడీని అలాగే వర్ణిస్తారు ఎందుకంటే దాని ఎందుకు వైరాగ్యం కలగాలి వైరాగ్యార్థం విశేష ఇది దేహం మీద వైరాగ్యం కలగాలి మనకి ఊళ్ళ మీద వైరాగ్యం లేకపోతే మనం చెప్పిన మాట వెన్న వాళ్ళ మీద వైరాగ్యం అలాగే ఉంటుంది తండ్రి కొడుకు మీద వైరాగ్యం కలుగు వైరాగ్యం కాదు ఒక రకమైన డిజెన్ఛాంట్మెంట్ ఇంగ్లీష్లో ఏమో తెలుగులో ఏమంటారు దాన్ని ఏదో అంటారు ఒక రకమైన ఉక్రోషం అది వైరాగ్యం కాదు వైరాగ్యం అయితే చాలా న్యూట్రల్ గా ప్రసన్నంగా ఉంటుంది వైరాగ్యం డిస్టర్బ్ డిస్టర్బ్ేది ఎవరిని నేను మనిషి డిస్టర్బ్ అయ్యేటంటే అది వైరాగ్యం లోటు అనే అర్థం నాకు కానీ వైరా డిస్టర్బెన్స్ ద్వారా వైరాగ్యం వైపు అడుగు వేస్తే మంచిదే ఎందుకంటే మనిషి ప్రెషర్ నుంచి కంటే టైమ్ నుంచి ఎక్కువ నేర్చుకుంటుంది కాబట్టి ఆ లో నేర్చుకున్నంత వరకు మంచిదే వైరాగ్యం కొరకు విశేష ఉచిత మత్స్య అని తాగిపోకుండా ఆత్మ మరణిస్తుంది కానీ ఏదో ఒకనాడు మరణించడం కాదు ఇప్పుడు కూడా మరణిస్తూనే ఉన్నది మరణం యొక్క గుక్తిత్లోనే ఉన్నది అని విశేషం చెప్పినట్లయితే కొంత అధికంగా ఎన్ఫోసిస్ చేసినట్లయితే దీనికి వైరాగ్యం కలుగుతుంది అల్టిమేట్ దట్ ఈస్ ది ట్రూత్ ఇన్ ఎనీ టైప్ దట్ ది ట్రూత్ దీనికి ఒక దృష్టాంతం అది వాడు క్యాప్చర్ చేశాడు వీడియోలో క్యాప్చర్ చేశాడు అది ఏంటంటే పాము కప్పని పట్టుకుంటుంది ఆ కప్పని పాము పట్టుకున్నప్పుడు దీ ముంట్ క్యాచర్స్ దానికి అప్పుడే ఇంజెక్ట్ అయిపోతుంది పాయిజన్ ఇంజెక్ట్ అయిపోతుంది స్వామి యొక్క పాయిజనం లోవర్ పోర్షన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది ఫ్రాగ్ ఇంజెక్ట్ అయిపోయి అదంతా కూడా ప్యారలైజ్ అయిపోతుంది లోవర్ పార్ట్ కానీ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ది ఫ్రాగ్ కప్పది కొంచెం యాక్టివ్ ఉంటుంది దాని నాలుగు ఇంకా యాక్టివ్ ఉంటుంది ఇంకా విషం అంత రాలేదు ఆ విషం యొక్క ప్రభావంతో చచ్చిపోతూనే ఉంటుంది అది కానీ ఈ లోపల అక్కడ పురుగు హట అలా ఎగురుతుంటే నాలుగు టక్ మన ఉంటుంది ఆ కప్ప అది వీడు విడివిలో కథం చేస్తాడా నేను ఇదే నేషనల్ జియోగ్రాఫిక్ వాడు అయితే మన మహర్షులు దీంట్లో వైరాగ్య శతకంలో భద్ర సరి మొదలైన కవులు శంకర్ల తోట వాళ్ళందరూ చెప్పేశారు అది పాము నోటులో ఉన్న కప్ప పురుగుని పట్టుకున్నట్టుగా మనం బతుకుతున్నాము అని చెప్పేశారు ఆ పురుగుని సంపాదించే ప్రయత్నం చేస్తూ కప్ప కప్ప నాలుకని బాగా ముందుకు చాచి పురుగుని పట్టుకుంటున్నది పట్టుకోర్లేదు ఆ నాలుగు తగిలితే చాలు పురుగు తను బతుకుపోతుందని దాన్ని లాగేస్తుంది లాగేసిన నోట్లో కాడేసి భక్షిస్తూ ఉంటుంది ఈ లోపల ఒకవైపున వెనక నుంచి ఆ పెరాలసిస్ అలా ముందుకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ పురుగుని భక్షిస్తూ ఉంటుంది ఆ పురుగుని పట్టుకునే ప్రయత్నంలో భక్షించే ప్రయత్నంలో ఇది ఫ్రాగ్ దాయి ఆ కప్పని ఆ కప్ప నోట్లో పురుగుతో సహా ఇది పాము కబలించేస్తుంది మనిషి జీవితం ఏమీ తేడా ఏమీ లేదు వీడు ఏవో ప్లాన్లు వేస్తూనే ఉంటాడు ఈ పైన ఒక ఇంకో ఫ్లోర్ వేసేసి దాన్ని అడ్డుకిచ్చి చేయాలని చెప్పేసి వీడు ప్లాన్ వేస్తూ ఉంటాడు అడ్డికి కూడా ఎలాంటి వాడికి ఇవ్వాలో తెలిసినా నోట్లో నాలుగులైన వాడు ఎన్నుముకలు అయినవాడు నాన్ మేమలు ఒకటి దొరకాలి మేమలు పనికిరాడు ఎన్నుముకలు అయినవాడు ఒకడు దొరికితే వారికి అడ్డుకిచ్చేది అడ్డికిచ్చేస్తే వాడు దద్దమ్మలాగా అద్దె అరిగినంత ఇస్తూ ఉంటాడు ఏం మాట్లాడు ఏమి కండిషన్లు వచ్చినా ఆయన ఇంటికి తలకే ఊపితాడు అద్దె పెంచినప్పుడు అలా ఉంటాడు అలాగా అలాంటి వాడు దొరకాలి నికిరాడు అద్దెకి వల్ల అంటే కొంత ఇన్సెక్యూరిటీ అంటాను ఇన్సెక్ట్ ఇన్సెక్యూరిటీ ప్రతి ఆస్పెక్ట్ లోనూ కూడా అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సింది పోయి ఇలా ఉండడం ఎందుకని వైరాగ్యం కోసం అలా చెప్తారు అంతకంటే మరి అడ్డుకిచ్చేదో ఏదో తప్పనే లేకపోతే నేనేదో అన్నానో మీరు ఎవరో అనుకోద్దు ఉంటే మీరు ఎవరైనా అడ్డుకిచ్చి మాటైతే ఇవ్వండి ఎందుకంటే అర్ధం ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనిథింగ్ ఇన్ పర్టికులర్ మానవుల యొక్క స్వభావం ఎలా ఉంటుందని ఎప్పుడు కూడా ఆర్టికల్ క ఎగ్జాంపుల్ ఇవాళ రేపు ఎగ్జాంపుల్ అదో ధోరణి అంటే అదొక పిచ్చి ధోరణి పటం చెప్పిన వాడికి ఏదో ధోరణ ఉండాలి కదా మరి కాబట్టి అత్తమృత్యునాని విశేషం ఎందుకు చెప్పారంటే కానీ కరుణతో చెప్తారు శంకరులు అంటారు కథన్నామ దేహాభిమానతో విరక్త సన్న నివర్త ఇది దేహాభిమానంలో చిక్కుకుని దాని నుంచి వెనకకి మళ్ళా ఎల్లాగా మళ్ళుతాడు చాలా కష్టం దేహాభిమానంలో చాలా ఐడియాస్ యొక్క బంధంలో ఉంటాడు నేను ఫలానా గోత్రం వాడిని ఫలానా కులం వాడిని ఫలానా వర్ణం వాడిని అంటే ఇలాగంటే అన్ని దేహాభిమానం నేను తండ్రిని నేను కొడుకుని అని వాడు ఇది వెళ్ళి నేను పీఠాధిపతిని నేను సన్యాసిని సన్యాసం కూడా దేహాభిమానాన్ని బట్టి వస్తుంది సాల్వ్ దీని నుంచి ఎలాగో విడుదపడ్డాం నిజానికి మనము సత్యాలుగా స్వీకరించే అనేక అంశాలు ఇంటి నుంచే ప్రతి అంశము కూడా మనము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్న అంశం కాదు మనం సత్యాలుగా స్వీకరించే ప్రతి అంశము కూడా కేవలము ఎదరవాళ్ళు చెప్పిందే ఇందాక మీకు మనం చేస్తాను ఏదైతే దేహము అంటే చిక్కు ఉండే ప్రకృతి నుంచి చెప్పుకుంటే పంచభూతాలన్నీ కలిపి ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి తీసిపోవేస్తే దేహం అయిందని అలాగే మైండ్ అని మీరు ఏదైతే అంటారో ది మైండ్ ని ఇట్ ఈస్ ది వేస్ట్ బ్యాస్కెట్ ఆఫ్ ది సొసైటీ అని వర్ణించారు ఆ మైండ్ అంటే ఇట్ ఈస్ వేస్ట్ బ్యాస్కెట్ మీరు నా మీ మైండ్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది శుద్ధ వేస్ట్ బ్యాక్కెట్ అది దాంట్లో తల్లి కొంత వేస్ట్ పారేసిండే తల్లి తర్వాత తండ్రి కొంత వేస్ట్ అని తొప్పించాడు తర్వాత హై స్కూల్లో ఇంకో కొంత వేస్ట్ వేశారు ఆ మనస్సులో కాలేజీలో ఇంకో కొంత వేస్ట్ వేశారు తర్వాత వీడు తర్వాత మామగారు అత్తగారు బావమృతులు భార్య మరదోళ్లు వీళ్ళందరూ కలిసి బోలు అంత వేస్ట్ పారేశారు దాంట్లో తర్వాత వీడి ఆఫీసులో సొసైటీ ఇంకో కొంత వేస్ట్ పారేసింది ఆ వేస్ట్ అంతా మోసుకు తిరుగుతూ ఉంటాడు నా మైండ్ ఎంత ఉంటాడు ఆ మైండ్ ఈ క్షణంలో నేను చెప్పిన ఎన్నైతే ఉన్నాయో ఆ వాటిల్లో ప్రతి ఒక్కటి తప్పు తప్పు తప్పు కే దాంట్లో ఏదీ సత్యం కాదు మొత్తం మీకు మీతో ఆత్మజ్ఞానం అంటే ఏదో తెలుస్తుందండి యూ అన్ లెర్న్ నవ్ వాట్ ఆర్ యూ హెవ్ ల్యాండ్ దట్ ఈ ఆత్మజ్ఞానం అంత కొత్త ఏదీ సత్యం కాదు అంత అంత చెత్త కోవేసి అంత అజ్ఞానాన్ని వీడు కోవేసి కూర్చున్నాడు వీడిని ఎలాగ బయట పారేయడం అని చెప్పేసి అందుకోసమని వీడికి వ్యరకంగా కలిగించడం కోసం స్థితికి అలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఎవరిలో చెప్పారు నువ్వు ఫలానా అని తల్లిదండ్రులు చెప్తారు నువ్వు ఓ పేరు పెడతారు ఓ పొజిషన్ ఇస్తారు సో వీడి నీ డ్యూటీ అంటారు నువ్వు ఇలా చేయాలంటారు అలా చేయాలంటారు ఇదంతా కూడా ఫాల్స్ బిలీఫ్స్ అన్ని కూడా వీడి మనస్సులో పెట్టి పారా యూ యూ హ్యావ్ టు క్వశ్చన్ ద మోస్ట్ ఇన్లిటరేట్ బిలీఫ్ అంటే ఇది ఇది కఠోరమైన సత్యము అని మీకు అనుకున్న భావాన్ని కూడా మీరు క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది ఈ హిడ్ ద ట్రూత్ అని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది ఐఎమ్ ఇండియన్ ఎంఐఎన్ ఇండియన్ ఐఎం బ్రాహ్మణ ఎమయ బ్రాహ్మణ ఐఎం భారద్వాజ సగోత్రమయ భారద్వాజీ సహోత్ర ఎంఐఎ మేర్ ఎంఐఎ ఫాదర్ ఎంఐఏ మదర్ ఎంఐఏ ఉమన్ ఎంఐఎ మేర్ మ్యాన్ ఎమయ హ్యూమనటార్ ఏ వెరీ పాజిబుల్ బిలీఫ్ని మీరు క్వశ్చన్ చేయాలి వాట్ ఆర్ మై కావండి వీడి స్వరూపం ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏదో ఒకటి అయితే రమణ మహర్షి వాటే అని ఆయన ఎందుకు చెప్తారు ఆయన అలా ఎందుకు చెప్పారో తెలుసిన అనుకుంటున్నది ఏది వీడు కాదు ఎందుకు నేను అనుకుంటున్నది ఏది నేను ఎందుకు కాదు దానికి హేతు చెప్పండి ఆ చెప్తాను మీరు కాసుకోండి హేతు నువ్వు అనుకుంటున్నది ఏదీ నువ్వు కాదు ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు కనుక అదే హేతువు కానీ నువ్వు నీ గురించి ఏది అనుకుంటావో అది తప్పనిసరిగా తప్పవు ఎందుకంటే అనుకునేది దృశ్యం అవుతుంది కానీ ద్రష్ట యొక్క స్వరూపం ఎందుకవుతుంది కాబట్టి ఈ బిలీఫ్కి ఏమీ కూడా కనెక్ట్ కాదు నిజానికి వీటన్నింటిలోకి ఈ బిలీఫ్స్ అన్నింటిలోకి ఈ విశ్వాసాలు ఈ భావాలన్నింటిలోకి నేను దేహము అనేది వర్స్ట్ దేహ భావనది దేహంతో పాటు జగత్తు వస్తుంది సో ఆ జగత్తును సృష్టించిన గాడ్ ఒకటి ఆ గాడ్ మీద భయం ఒకటొస్తుంది ఇవన్నీ కూడా దేహాభిమానంతో పాటు వచ్చాయి నిద్రలో గాడు లేడు జగత్తు లేడు దేహాభిమానము లేదు నిద్ర నుంచి బయటకు వస్తాడు దేహాభిమానం ఆరంభం అవుతుంది ఒక జగత్తు వస్తుంది ఆ జగత్తును సృష్టించిన దేవుడు వస్తాడు ఆ దేవుడికి భయపడుతూ ఉంటాడు వీడు ఫియర్ ఫియర్ గాడ్ ఫియర్ లో బతుకుతూ ఉంటాడు దానికి ఏమో ధర్మం అని పేరు పెడతాడు దానికి ఎక్కువ స్ట్రక్చర్ ఒకటి నిర్మాణం చేస్తాడు దానికి ఒక పెద్ద మఠం ఒకటి కడతాడు ఈ భయాన్ని వ్యాప్తి చేయటానికి అక్కడ దేవం నీకోసం అలా సిద్ధంగా నేను మీద పడేసి నీకు శిక్షలు వేసేయటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు క్రిస్టియానిటీలో జడ్జిమెంట్ డే అని పేరు ఒక్క మాట చెప్పలేదు క్రైస్తు చెప్పిన ప్రతిదీ డిస్థార్పు చేసి పెట్టారు ఆయన జీవితాన్ని ఆయన చెప్పినవిస్తా చేశారు బుద్ధుడిని చెప్పింది విస్తాప్ చేశారు శంకరులు చెప్పింది మన పేదాధిపతులు అందరూ శుభ్రంగా విస్తా ఏ మహాత్ముడు చెప్పిందో నిఘల్చలేదు అంత విస్తాం చేస్తుంటారు ఎందుకంటే మహాత్ముడు చెప్పిందో యథాస్థంగా తీసుకుంటే యూ కెనాట్ హ్యావ్ ఎన్ ఆర్గనైజ్డ్ రిలీజియం యూ కెనాట్ హ్యావ్ ఎ పీఠ ఫర్ సత్యానికి పీఠం ఉండదు పీఠం ఉన్నది సత్యం కాదు అంజేతమే మహాత్ములు అలాగే ఉండిపోయారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేసి లేచి మనమేమో పీఠాలు పెట్టుకుని వాళ్ళ బొమ్మలు పెట్టుకుని పూజలు అవి చేస్తూ అజ్ఞానంలో మనం బతుకుతూ ఉంటాం మనం రియల్లేదు కాబట్టి దీనికి అంతటి మూలం దేహాసు మనం ఇంతటి అజ్ఞానానికి మూలం దేహాసు మనం రియల్లేదు శరీరమిత సహేంద్రియ మనోభిరు మనోభిరుత్యతే ఇక్కడ ఆప్తం మృత్యునా శరీరం అన్నారు శరీరము మృత్యువు చేత వ్యాప్త గ్రస్తమై ఉన్నది అక్కడ శరీరం అంటే ఇంద్రియము మనస్సు కూడా కలుపుకొని ఉంటున్నారు ఇంద్రియము మనస్సు కూడా కలుపుకొని ఉన్నారు ఒక వేదాంత విద్యార్థి ఉంది ఇవాళ స్టడీంగ్ వేదాంత కోర్సు కూడా వేదాంత కోర్సు కూడా చేశాడు కాలిఫోర్నియా కాలిఫోర్నియా పను అమెరికన్ కోర్టు చేశాడు ఒకసారి నన్ను సైలర్స్ వర్గలో కలిశాడు కలిసి కాలిఫోర్నియాలో స్పిరిట్స్ తోటి మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఏ స్పిరిట్ ని కావాలంటే ఆ స్పిరిట్ ని పిలిచి ఆ వచ్చిన స్పిరిట్ కాగితం మీద రాస్తాడు ఇదే చెప్తాను అని పెద్ద స్టోరీ కింద చెప్తాడు అవునుగా టేబుల్ దగ్గర చెప్తున్నాడు చెప్తా అంటే నేను అదే టైంకి వాళ్ళందరికీ వాళ్ళందరూ శ్రద్ధగా వినేస్తున్నారు ఈ చెప్పిన ఉపదేశాన్ని గురించి చెప్తాను ఈ సత్యాన్ని శ్రద్ధగా వినిపిస్తున్నాను ఇది బిలీవ్ తిన్నట్టు అండి తీసుకెళ్ళిందా వాళ్ళు ఈసారి కాలిఫోర్నియా వచ్చినప్పుడు అప్పుడే అపాయింట్మెంట్ తీసుకోవాలని కూడా హండ్రెడ్ డాలర్స్ అపాయింట్మెంట్ అప్పుడే ప్రయత్నంలో కూడా ఉన్నారు ఈ లోపల నేను వెళ్లాను నేను అక్కడ పోయినం కోసం నేను కూర్చుని రెండు మెతుకులు నేర్పించినాను అప్పుడు నేను మరి కొంత వేదాంతం అది అధ్యయనం చేసిన వాణ్ణి కదా కాబట్టి నాది చెప్పారు నాది చెప్పడం ప్రారంభించాడు టూ సెంటెన్సెస్ త్రీ సెంటెన్సెస్ చెప్పాడు నేను చెప్పడం డోంట్ వెళ్ళేమో Do you believe in all this uh, nonsense and adigan indela vedanta thadukunnadoru kabatti prama adigan vedantam thadukopothe endu adugutthanu anta sports ante no i don't believe in it you disappointment you you claim that you are a student of vedanta aap tatvoddhayan atmaoddhayan naderu thodamani tatvoddhayan kabudu cheptavu kada you disappointment in believing in all this nonsense indata tiridyo tani vidhi talakai tirulagalanadu వీఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ది లివింగ్ ఈ డెడ్ని పని పడాలి వన్స్ ఈ బాడీ చచ్చిపోతే ఆ మనస్సు కూడా చచ్చిపోతుంది అంటే ఎందుకంటే వీడి థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా బాడీని బట్టి ఉంటుంది బాడీ తోటి మునిగడు ఉంటుంది వన్స్ ది బాడీ ఈజ్ గాన్ ది ఎంటైర్ మైండ్ సెట్ ఈస్ గాన్ కేవలము పూర్వ ప్రజ్ఞ ఆ వాసనలు ఉంటాయి ఇంకా ఆ వ్యక్తిత్వమే ఉండదు పర్సనాలిటీ ఏమిగలదు పర్సనాలిటీకి సంబంధించిన ఒక వన్ పర్సెంట్ కూడా ఏమీ ఇంకా ఎక్కడ ఉంటాడని ఏదో తిరుగుతూ ఉంటాడని మా మనవడు ఉన్నాడా మా కొడుకు ఉన్నాడా కూతురు వచ్చేనా లేదా ఇలా ఏదో ఎదురు ఇలా కూడా నాన్సెన్స్ అదే ఉండదు ఎందుకంటే ఈ మనవాళ్ళు కొడుకులు ఈ రకమైన భావజాలం ఉండాలంటే ఆ ఉండాలి Then that body is not there, all relationships, everything is gone. We do trikvir karma jeshi, we do karanitana udharin chakaranko so. Ante gana aajivun udharin chakaranko so. That's <laughs> a tevala memory body, vāsanāt maya maya dehaunko me, soksma dehaunko. And you go to the physical body, you go to the physical body. And immediately, you go to the physical body and ready to go to the dehaan, you go to the trana jilūkā niyāya. Upanasyattva lalla bittsai. మీరు ఉపనిషత్తులు గరుడు పురాణంలోకి వెళ్తే అక్కడ చెప్పి కథలు వేరే ఉంటాయి మీరు లోకంలో అందరూ అనుకునేది గరుడు పురాణం కాసలు గరుడు పురాణం చెప్పేదానికి ఉపనిషత్తులు చెప్పేదానికి పోలికే ఉండదు యూ యు క్లియర్ అక్కడ ఎందుకు చెప్పారు అలా చెప్పారు అది వేరే సంగతి గరుడు పురాణం వ్యాసుడే రాశాడు ఆ యాస్తు ఏ రాశాడు ఆయన ఎంత ఎంత కలిపారు ఇవన్నీ నేను ఎరగనాం మొత్తానికి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి ఉపనిషత్తులో ఇంత మాత్రమే చెప్తారు ఇదిగోలుస్తుంది అంతే కాబట్టి మనస్సు కూడా నశించిపోతుంది బికాస్ కన్ను చూపు ఉంది చూపేమవుతుంది దేహం నశిస్తే పోతుంది అంటే ఇది పొటెన్షియల్ ఉంటుంది ది పొటెన్షియల్ టు సీ ఉంటుంది బట్ దట్ విల్ రెస్ఫెక్ట్ ఓన్లీ ఇన్ అదర్ బాడీ బట్ యాజ్ దిస్ పర్టికులర్ రిజన్ వీడికి ఏదైతే ఉందో వీడి చూపు ఏదైతే ఉందో దట్ ఈస్ గాన్ సో శరీరంతో పాటుగా ఇంద్రియములు మనస్సు కూడా పోతాయి మైండ్ సెట్ పోతుంది ఎంటైర్ సైకే గెట్స్ గెట్స్ అదే ఇంటర్సనల్ డిజైర్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ మెమరీస్ వాసనలు ఉంటాయి వాసన ఇంటర్సనల్ గా ఉంటుంది ఆ ఇంటర్సనల్ ఈ వాసనలు నిల్డ్ ఏ బాడీ ఎందుకంటే పర్సనలైజ్ అయితే గానీ వాటికి ఎక్స్ప్రెషన్ ఉండదు కాబట్టి ది సెక్ట్ ఫర్ ఏ బాడీ మ్యానుఫ్యాక్చర్ బాడీ ఆ బాడీని దాదాపులో ప్రవేశిస్తూ వెళ్ళింది ఈ సూక్ష్మ శరీరం అని ప్రవేశిస్తుంది అలా వర్ణిస్తారు అంతేగాని చచ్చిపోయిన తర్వాత కూడా వీళ్ళందరూ నా కొడుకులు నా మనవాళ్ళు నా కూతుళ్ళు అనే కాకుల్లోనో ఎక్కడో చేరి వీళ్ళు ఇలాగే ఇంకా ఎక్కడే వెళ్లాడుతూ ఉంటారని అదేమీ అలాగా ఉరికి అలా చెప్తారు ఆ కర్మకాండలో భాగంగా అలా చెప్తారు తప్పిస్తే అదంతా అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు అంతేగానే ఈ మధ్యాహ్నం హరిద్వార్లో మహాత్ములందరూ కలిసి ఒక పెద్ద సమ్మేదనం ఒకటి చేసి ఈ పితృకర్మని పదకొండు రోజుల నుంచి ఐదు రోజులకి తగ్గించాను శాస్త్రాలని అన్ని కూడా పరిశీలించి ఏ శాస్త్రాలను మనం స్వీకరించాలి ఏమీ స్వీకరించక్కర్లేదు వీటిని టెక్కి విజయవాన్ని చూపెట్టేస్తాయి లో నాపస్తంభుడు బోధాయునుడు ఇలాంటి మహర్షుల జరితీ బేసిక్ సేవ కొన్ని ఈ పిచ్చిపిచ్చి శ్లోకాలు పిచ్చిపిచ్చి ఘట్టాలు కథలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కొంత బేసిక్స్ మాత్రం తీసుకుని ఫైవ్ డేస్ చేసుకొని సాల్వ్ అని పెద్దలందరూ కలిసి తీర్మానం చేసి దానికి ఒక వ్యవస్థ చేసి పెట్టారు ఎందుకంటే పదకొండు రోజులు ఈ కాలంలో మెకానికల్ లైఫ్ అయిపోయింది చాలా ఫాస్ట్ ఫేస్ లైఫ్ అయిపోయింది ఎవరు చేస్తారు మొత్తం మానేస్తారు తగ్గించితే కొంత చేస్తారు లేకపోతే మొత్తం మానేస్తారు అన్ని గురించి అలాగే తగ్గించారు కాబట్టి కర్మకాండ ఏమవుతుందంటే అది వైల్డ్ గ్రాఫ్ లాగా పెరిగిపోతుంది ఆరంభంలో ఒక పిసర్ ఉంటుంది అది అలా పెరిగి పెరిగి పెరిగి పెరిగి అదలాపిచ్చిన తరీరమత్యమాన అమృత మరణాదిహేంద్రియమనోధర్మవర్జిత అరీరం అనంతివాక్యం ఈ ఆత్మకి అది శరీరము ఈ ఆత్మకి శరీరము అంటే ఆత్మ ప్రకటన అయ్యే మీడియం అని అర్థం మీడియం ఉండాలి ఆ మీడియం ద్వారానే ప్రకటమవుతుంది ఎందుకంటే ఆత్మ సవయవము కాదు రూపము గలది కాదు రూపము గలదైతే దాని ఆ రూపంతో మన ముందు ప్రత్యక్షం అవుతుంది దానికి మళ్ళీ వేరే మీడియం అక్కర్లేదు ఆకాశము ఆకాశము మీకు ఒక మీడియం ద్వారా ప్రకటమవుతుంది ఘటాకాశము ఘటమనే మీడియం ద్వారా ఆకాశం మీకు అనుభవానికి ఆత్మ ఈ శరీరం అనే మీడియం ద్వారా అనుభవానికి వస్తుంది అస్స ఆత్మ అస్య ఆత్మన ఇదం శరీరం ఈ ఆత్మ యొక్క ఈ శరీరమే ప్రతి శరీరము ఆత్మ శరీరమే ఒక శరీరాన్ని గురించి చెప్తున్నారు సో ఇదం శరీరం అన్నప్పుడు ఎటువంటి ఆత్మ శరీరము సంప్రసాద సంప్రసాద రూపమైన ఆత్మ యొక్క శరీరము సంప్రసాద శబ్దానికి జాగ్రత్త అవస్థలో ఉండే కాలుష్యం ఏదైతే ఉందో కాలుష్యం అంటే ధర్మాధర్మంలో రెండూ కాలుష్యన్నాయి ద్వంద్వాలన్నీ కాలుష్యున్నాయి స్వప్నావస్థలో ఉండే కాలుష్యము ఏమీ లేనిది సుశక్తి వ్యవస్థలో ఉండే అజ్ఞానం కూడా లేనిది దానికి సంప్రసాద హాని పేరు ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తారు కానీ ఆ సంప్రసాదమైన ఆత్మస్వరూపాన్ని ఎలా చెప్తారు స్త్రీస్థానతయా ఈ మూడు స్థానాల గుండానే చెప్తారు సో ఆ త్రయోపసాహని ఐతే పరిస్థితిలో వర్ణిస్తారు వీడికి మూడు ఇళ్ళు ఉన్నాయన్నారు కొంతమందికి ఇళ్ళు ఉంటాయి ఒక ఇల్లు ఒక ఇల్లు సారు కానీ మూడు ఇళ్ళు కట్టుకుంటాయి మూడి తనే వీడు అద్దెకి ఇవ్వడం ఈ జీవుడు అద్దెకివ్వడం మూడి ఇల్లు వీడే కట్టుకుపోతుంది సార్ అద్దెకిస్తే వీడికి లేకుండా పోతుంది కాబట్టి మూడి వీడి వే త్రయ అవసంట అర్థం సో ఈ మూడిలు ఉంటాయి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉండి దోచుంటాను ఇంకో చోట రిసార్ట్ ప్లేస్ లో ఏదో ఇల్లు కత్తుకుంటారు అందులో అమెరికాలో వచ్చేలా చేస్తారు డబ్బు ఉన్న ఏం చేస్తారంటే పెన్సిల్వేనియాలో ఉన్న డబ్బు ఉన్నవాళ్ళు ఫ్లారిడాలో సెకండ్ హోమ్ కట్టుకుంటారు ఫ్లారిడాలో ఉన్న డబ్బు ఉన్నవాళ్ళు పెన్సిల్వేనియాలో సెకండ్ హోమ్ కట్టుకుంటారు ఎందుకంటే ఫ్లారిడా ఎండలు భరించలేనప్పుడు పెన్సిల్వేనియాకి వస్తారు చల్లదనం కోసం ఈ పెన్సిల్వేనియా వాళ్ళు చలి భరించలేక ఫ్లారిడాకి పోతారు మానవుడు ఎప్పుడు బయట ఏదో ఉందో ఇలాగే పరిగెడుతూ ఉంటాడు శీతకాలం వచ్చిందంటే టెన్ లేని వాళ్ళు ఫ్లారిడా వెళ్తూ ఉంటారు నాన్న రమ్మంటారు నాకు కళ్ళు లేదా బాబు ఫ్లారిడా రేపు కలిసి ఆ రూమ్ లో కూర్చోడము బిల్డింగ్ లో కూర్చోడము తింటూ ఉండటము లో ఇస్తూ చదువుతూ ఉండటము వారం రోజులు అయ్యే ఐదు కేజీలు పెరిగి ఎక్క వస్తారు ఇంక ఇప్పుడు గరువు పెరిగిపోయావని చెప్పేసి డాక్టర్ ఒక చిన్న వార్నింగ్ పెడతాడు వీడు భయపడతాం బతుకు బితకుంటా బతుకుతూ ఉంటాడు గరువు పెరిగిపోయింది బాబోయ్ బతుకు పెరిగిపోయింది అది ఒకటి పెట్టుకుంటారు లీవింగ్ మెషిన్ ఒకటి బాత్రూమ్ లో పెట్టుకుంటారు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హెచ్చరిక చేయాలని దాని అభిప్రాయం హెచ్చరిక చేయదది భయాన్ని పెంచేస్తాను ఇక్కడ లాభైపోతా ఉంటాయి కావాల్సింది కాదు లీవింగ్ మెషిన్ బాత్రూమ్ లో పెట్టుకోండి ఇప్పుడు మనందరికీ లీవింగ్ మెషీన్ బాత్రూమ్ లో మనం చిలకల్లాంటి బాగానే ఉన్నాం కదా కావలసింది ఏంటంటే ఆహార డీవో ఉండాలి తప్పుడు పెంచేయాలి కానీ ఊరికే వెయింగ్ మెషీన్ పెట్టుకోవడం అవసరం ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటే సరపడుతుంది అది డాక్టర్ల దగ్గర ఉంటే సరిపడుతుంది మన ఇంట్లోనే వచ్చే అక్కర్లేదు అది వెయింగ్ మెషీను బీపీ మెషీను హార్ట్ లంగ్ మెషీన్ ఇవన్నీనే పెట్టేసుకోవడం సరే ఎన్నో హాస్పిటల్గా తయారు చేయకూడదు ఎనీవే సో మొత్తానికి కాలుష్యమేమి మూడు మూడిళ్లు వీడికి త్రిస్థానతయా గమ్యమానస్య అలా అనిపిస్తుందో ఈ నిజంగా మూడిళ్లు ఉన్నాయనుకున్నారు త్రిస్థానతయా గమ్యమానస్య ఆ విధంగా మనకు అనుభవానికి ఏమిటి జాగ్రత్త స్వప్న సుశు అది జాగ్రత్త స్వప్న సుశుద్ధ ఆయన ఏమన్నారు కింద అదే రాశారు త్రిస్థానత అంటే ఆనందగిరి జాగ్రత్త స్వప్న సుశుత్ స్థానత్రయ సంబంధిత్వేది యావత్ అని వివరంగా రాశారు ఈ మూడు స్థానాలతోటి ఈ ఆత్మస్వరూపానికి సంబంధము కళీగా కనపడుతూ ఉంటుంది నిజంగా సంబంధం ఉండదు ఇప్పుడు మీకు ఒక మనిషికి మూడు ఇళ్ళు ఉన్నాయనుకోండి వీడు ఈ మూడేళ్లతో సంబంధాన్ని కలిగి ఉంటాడా వీటి మూడింటి కంటే విలక్షణంగా ఉంటాడా మీరు చెప్పండి విలక్షణంగానే ఉంటుంది సంబంధాన్ని నేను ఉంటాడు ఇంకే మీరు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఇల్లు ఎవరి మీద ఉందంటే అక్కడ వాడు ఎన్కంపరెన్ సర్టిఫికెట్ తీసేప్పుడు వీడి పేరు మీద ఉందా దర్శిస్తాడు అది కాదుగా మరి వేదాంతం అంటేను అది ఆ లెవెల్ కాదు కదండి వేదాంతం అంటేను వేదాంతం అంటే వీడింటికి వీడికి సంబంధం ఏమైనా ఉందా లేదు మరి వీడు నాదని ఎందుకు అంటున్నాడు అజ్ఞానం చేత అంటున్నాడు అజ్ఞానం కాదయా బాబో కంప్యూటర్లో మీరు కాలుస్తే చూసుకోండి వాడి పేరు మీదే ఉంది వాడికే ఇదే జ్ఞానం అని లోకం వల్ల కాదు నువ్వు లోకంలో ఏది జ్ఞానం అన్నావో దాని పేరే అజ్ఞానం అది తల్లి అయితే మరి ఈ ఆశ్రమం మీద ఆశ్రమం నాదండే అదే జ్ఞానమే ఇల్లు నాదంటే జ్ఞానం అయ్యి అజ్ఞానం ఆశ్రమం నాదంటే అది జ్ఞానం ఆశ్రమం నాదని ఎందుకు అంటారు స్వామి శివానందం చెప్పారు ఆశ్రమాలని మహాత్ములు కట్టడం మహాత్ములు చెప్తూ ఆశ్రమాలు ఏర్పడతాయి సార్ అంటే వారి యొక్క కర్తృత్వం ఏం లేకుండగా అంటే అలా అలా ఏర్పడతాయి ఇతక మీద ఇతక ఒక మీద ఒకటికి అలా ఇచ్చేస్తున్నట్టు అవును వైసా హీ హోతా హ్యాస్దో ఆ ఇటకలు అక్కడక్కడ అక్కడ ఉన్న ఇటకలన్నీ వచ్చేసి అలా ఒక అవే వాటంతట అవే మధ్యలో వాటంతటా అదే సిమెంట్ పడిపోయి అవే క్యూర్ అక్కడ అవే రూఫ్ పడిపోయినట్టుగా అవుతుంది ఇది ఈస్ లైక్ దాంట్ లైక్ దా మహాత్మగారి యొక్క సంకల్పం అలాగే ఉంటుంది వారు సంకల్పించేది చేయడం అదల్లా సన్నిధిలో అన్ని జరుగుతూ ఉంటాయి సో దట్ ఈస్ హౌన్ ఇదే సో కాబట్టి గమ్యమానస్య అమృత్య ఆయన భాష్యకారులు మంత్ర వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన ఏదో ఉపన్యాసం చేస్తున్నారని మీరు అనుకున్నారు మంత్రంలో ఉండే ప్రతిపదాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అమృతస్య అని ఉంది అమృతము ఆత్మ అమృతము అమృతం అంటే ఏంటండి అంటే మరణము మొదలైన మనస్సు యొక్క దేహముల యొక్క ధర్మములతో సంబంధము లేనిది అని రాశారు మరణాది మనోదేహ ధర్మ వర్జితస్య అని అమృతం అంటారు ఒక ఒక మరణం ఒక్కటే కాదు అమృత అంటే మృత అంటే మరణము లేనిది మరణంతో పాటు మిగతా కూడా తెచ్చేసుకోవాలి ఉపలక్షణం సో తలుపు తలుపు చేరలేయండి కుక్కలు రాకుండా ఉంటాయంటే కుక్కలు ఒక్కటే రాకుండా ఉంటాయా పిల్లులు రావు ఎరకలు రావు ఏది రాలుపు వేసేసుకుంటాయి ఆ రకంగా ఉపలక్షణం ఉంటే మరణము లేనిది అంటే మరణము ఇత్యాది ధర్మములు ఏ ధర్మములు దేహము యొక్క ధర్మములు మనస్సు యొక్క ధర్మములు ఏమీ లేనిది ఆత్మ అని అలా తెలుసుకోవాలి ఇది ఆత్మజ్ఞానం కావాలంటే ఎలాగన్నాను అడిగాడు ఒకసారి అంటే నేను చూడు నువ్వు దేహము కాదని నేను దేహము కాదని నువ్వు తెలిసేసుకోముందు ఆ సత్యాన్ని నేను ఆవిష్కరించుకో ఆ సత్యాన్ని వంట పట్టించుకో అప్పుడు నా దగ్గరికి రా నీకు ఆత్మజ్ఞానం సంగతి నేను చూసుకుంటాను ఎందుకంటే ఇట్ ఈస్ వినాఫ్ టు నో దట్ యుట్ ది బాడీ అయిపోయినా నాట్ ది బాడీ అని మీరు స్పష్టంగా ఎప్పుడైతే తెలుసేసుకున్నారో అయిపోయింది నీకు సంసారం జారిపోయింది అంతే అయిపోయింది సంసారం పోయిన క్రిటికల్ అది సో ఎందుకంటే ఐడియాతో జీవిస్తూ ఉంటాను అయామ్ ది బాడీ ఐడియా మనస్లో సంకల్పం వస్తే ఆ కర వెనకాల అయామ్ ది బాడీ అనే ఐడియా ఉంటుంది నోటం పట మాట వస్తే అయామ్ ది బాడీ అనే ఐడియా దాని వెనకాల ఉంటుంది వీటి చేస్త చేస్తే అయామ్ ది బాడీ ఐడియా చేస్త వెనకాల ఉంటుంది అంత అంత కెలామిటీ హ్యూమన్ లైఫ్ లో కెలామిటీ ఒక పెద్ద ఆపద ఏమైనా ఉంది అంటే అది దేహాభిమానమే కాబట్టి ఎందుకంటే దేహాభిమానం ఉన్నట్లయితే మన యొక్క యథార్థ స్వరూపం పూర్తిగా కప్పిడైపోతుంది వీడు బృడ్డివడైపోతుంది బ్లైండ్ ఫల అయిపోతాడు దేహాభిమానం ఉంటాడు బస్ ఇంత ఏమీ అర్థం లేదు ఒక్క దేహాభిమానం చాలు దేహమైన అనే అభిమానం వల్ల వీడు పూర్తి అంధుడు అయిపోతుంది సో అంత డేంజరస్ అది దేహాభిమానం కాబట్టి ఒక్క క్షణం కూడా నేను దేహమో అని అనుకోకూడదు నేను కి ఏ పేరు ఇవ్వకూడదు ఏ షేప్ ఇవ్వకూడదు గివ్ నో నేమ్ టు యువర్ సెల్ఫ్ గివ్ నేమ్ నో నో షేప్ టు యువర్ సెల్ జస్ట్ ది నేమ్ అండ్ షేప్లెస్టీ నేను మెడిటేషన్ లో చెప్తా మెడిటేషన్ లో ఫీల్ డీలో ఎలా ఉన్నస్తుంది లెగ్స్ అంట మీరు చేశారు అలాంటి మెడిటేషన్ ఫీల్డ్ ఎలా ఉన్నస్తుంది హ్యాండ్స్ అంట ఫీల్డ్ ఎలా ఉన్నస్తుంది హోల్ బాడీ అంటా అప్పుడు మీరు ఎప్పుడైతే అలైవ్నెస్ ఫీల్ అవుతారో అప్పుడు అంటారు రికగ్నైజ్ ఈ సత్యాన్ని గుర్తించండి యుజ్ ఎలైవ్నెస్ మీరు యు ఆర్ ఫార్మ్ లెస్ ప్లీజ్ నాట్ యు డోంట్ హ్యావ్ ఎ ఫార్మ్ నేను కాళ్ళు చేతులు ఇదిగో ఇది నేను ఇది నేను ముక్కు నేను ఇలా అనుకుంటే యూ హ్యావ్ ఎ ఫార్మ్ బట్ యాజ్ ఎ అలైవ్నెస్ ఆ జీవశక్తి ఆ జీవశక్తిని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో యు నో యు ఆర్ ఫామ్ లెస్ మీకు అనుభవం మీకు తెలుస్తూ ఎత్తే మన ప్రారంభం ఏంటంటే ఆ అనుభవము అలాగా మెరుపులాగా వస్తుంది మళ్ళీ మనకి మిగులుంది లేదంటే దేహమేనే అభిమానం మిగులుంటుంది దీనికి చాలా కష్టం అండి నేను కష్టం కాబట్టి ఇంకాలాగా వాగుతాను నేను కష్టం ఒక ప్రేమతోటి వాగుతాం కానీ అంతేకాని మరో ట్రైమీ మరో ట్రేమీ లేదు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ప్రూవ్ ఎనీ ఆయన లక్షడ్ ఎప్పుడు ఈనాట్ ప్రూవ్ ఎనీథింగ్ ఏది ప్రూవ్ చేయకున్నా శంకర భాష్యంలో వాక్యాలు చాలా బాగా అర్థమవుతాయని ప్రూవ్ చేయాలా ఇది ఇట్ నెసెసరీ ప్రూ అది నెసెసరీ ఎందుకంటే అదే సంస్కృతంలో పుట్టి సంస్కృతంలో తిరిగి సంస్కృతంలో దేహత్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేయాలా ఏది ప్రూవ్ చేయకన్నా ప్రూవ్ ఎనీథింగ్ ఒకవేళ అక్కడ వాక్యం అర్థం కాలేదు అన్వయించలేదు అనుకోండి వాటి బిగ్ డీల్ కింద ఆనందగిరి కేక చూసుకుంటారు అన్వయ్ నమస్తే కాదు పాయింట్ ఈస్ మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్ అది అది ఆ సత్యం ఆ బయటపడకపోతే వీరి జీవితం వ్యర్థం అయిపోతుంది సో అవుట్ ఆఫ్ టోటల్ లవ్ అండ్ కంపారిషన్ ఓన్లీ ఎంత గట్టిగా చెప్పినా అందుకు అందు ఆ కారణంగా చెప్పడానికి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ నేను దేహము అనేటువంటి అజ్ఞానంలో క్షణకాలం కూడా జీవించటానికి వీరు లేదు అని అని చెప్తారు అమృతేతి అనైన అశరీరత్ సిద్ధే అశరీరత్ పునః అశరీరస్తి వచనం వాయ్వాదివత్ సవయవత్వమూర్తిమత్ే మా భూతం ఆత్మన ఆత్మకి అశరీరస్య అని చెప్పారు అమృత అమృత చెప్పారు వాక్యంలో అమృత అమృత అంటే దేహము అసలు అధిష్టానం దీనికి అధిష్టానము దీనికంటే ఈ ఆత్మకి ఎటువంటి ఆత్మకి అశరీరస్య అమృత మరణము లేనిది మరణము లేనిది అని చెప్తే సరపడింది కదా మళ్ళీ అశరీరస్య అని మళ్ళీ ఎందుకు మరణములేనిది అంటే దేహం లేని దానికే మరణం ఉండదు దేహం ఉంటే మరణం ఉంటుంది మరణము లేనిది అని చెప్పేస్తే అచరీరస్కే అని చెప్పినట్టు అయిపోయింది శరీరము లేనిది అని చెప్పినట్టు అయిపోయింది కదా మళ్ళీ అచరీరస్గానే మళ్ళీ ఈ పాట ఎందుకండి పాడిన పాట అంటే అవి కాదు ఎందుకంటే ఎక్కడైనా ఇంత పిస్తరు అసలు ఏ మాత్రం తప్పుగా ఇంటర్ప్రిరేట్ వీలు లేకుండా దాన్ని పకడ్బందీగా మూడు ముళ్ళు వేసి తప్పుగా ఇంటర్ప్రిరేట్ చేసేస్తారు జనం తప్పుగా ఇంటర్ప్రైజ్ చేసేస్తారు తప్పు అవకాశం లేని తోటి కూడా తప్పును ప్రవేశపెట్టేస్తారు తత్వమసి అని చెప్తే దాన్ని దాన్ని తలకిందులుగా వ్యాఖ్యానం చేసేస్తారు ఆ ఛార్జీ తలకిందులుగా తప్పుగా వ్యాఖ్యానం చేసేసి ఆ తప్పు వ్యాఖ్యానాన్ని లోకంలో ప్రచారం చేయడం కోసం మఠాలు కట్టేసి దానికి కోట్లాది రూపాయలు బడ్జెట్లతో పెద్ద ఎఫర్ట్లు చేసేసి బ్రహ్మచారులని సన్యాసులను తయారు చేసేసి ఆ అజ్ఞానాన్ని ప్రచారంలో పెట్టేశారు తత్వమసి అనే దానికి వ్యాఖ్యానం The godmen, they, they distribute their ignorance to the people. That is what they do. That is what they do. If they interpret a little bit, they interpret a chance, they have a little bit of a chance. They are not saying anything. That is not a asherivir-asya, that is not a maranamu. Do you understand what these are? That is not a maranamu. అంటే దేహం లేనిది కానీ మనస్సు ఉన్నది ఏం కడతాం లేకపోతే వాయు రూపంగా ఉంటుందంట వాయుదేహం అంటే ఇప్పుడు దేహం స్థూల శరీరం ఉంటే జీవుడు కనపడుతూ ఉంటాడు కానీ స్థూల శరీరం నశించిపోయింది తగలబెట్టి గట్ అయిపోయింది అయినా ఇంకా ప్రేత శరీరం ఉంది ఎలా ఉంది ఆ శరీరం అంటే వాయు రూపంగా ఉందంటారు వాయు రూపంగా ఉందంటే జాలి రూపంగా దాని జాలిని చేరే శరీర్లంతా గాలి రూపంగా ఉన్నాయని అలాగే ఆత్మ గాలి రూపంగా ఉందంట అలాగంటే పొరపాటు కూడా నువ్వు చేయవద్దు కాబట్టి వాయు రూపమైన శరీరం కూడా ఏమీ ఆత్మకి లేదు అని చెప్పడం కోసం అశరీరస్య పునః అశరీరస్యకి వచనం వాయువాధిపత వాయువులాగా లేకపోతే అది ఏదో ఫ్లూయిడ్ శరీరం ఇలా ఇలా ఇలాగా ఫ్లూయిడ్ శరీరంలాగానో కార్తీక బొమ్మలో వేసినట్టుగా అలాంటిది ఏదైనా ఉంటుందని మీరు ఏమైనా భ్రమపడతారేమో అవయవములు కలది అటువంటి శరీరము ఏది ఆత్మకి ఉండదు మూర్తిమత్వము సవయవత్వము ఆత్మకి ఉండదు ఆత్మ ఎందు రూపము ఉండదు మూర్తిమత్వం అంటే రూపమును కలిగి ఉందట అది లేదు ఆత్మకి సవయవత్వం అంటే అవయవములను కలిగి ఉండట ప్రేత శరీరం ఉంటుందండి అలాగా అలా ఫ్లూయిడ్ కింద ఉంటుంది అలా గాల్లో సేలు వెళ్ళిపోతూ ఉంటుందంటే దానికి అవయవాలు ఉన్నట్టు లేనట అవయవాలు ఉన్నాయి ఇది హాస్ అలాంటిదేమీ ఉండదు ఆత్మస్వరూపానికి అటువంటిది ఏమీ ఉండదు నన్న అని మరింత దృఢం చేయటం కోసం అశరీరస్య అనే విశేషణాన్ని జోడించారు అటువంటి ఆత్మకి ఈ దేహము అధిష్టానము దేనికి అధిష్టానము ఆత్మన భోగాధిష్టానము భోగానికి అధిష్టానము భోగం అంటే ఎంజాయ్ చేయటం అని కాదు ఆత్మ చూపుగా ప్రకటమవ్వాలంటే ఈ శరీరం అధిష్టానం యూనిటిడిగా ప్రకటమవ్వాలంటే ఈ శరీరం అధిష్టానం మననంగా ప్రకటమవ్వాలంటే ఈ శరీరం అధిష్టానం ఎందుకంటే శరీరంలో మనస్సు కూడా భాగమై ఉంటుంది మననము మననము రూపంగా ఆత్మ ప్రకటమవ్వాలంటే ఈ శరీరం అధిష్టానం ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అధిష్టానం అన్నట్టు ఫ్యాన్ మెకానికల్ ఎనర్జీ రూపంగా ప్రకటమవ్వాలంటే ఫ్యాన్ అధిష్టానం సో లైట్ ఎనర్జీ అవ్వాలంటే టీవీ అధిష్టానం తర్వాత హీట్ రూపంగా ప్రకటమవ్వాలంటే హీటర్ అధిష్టానము ఆ రకంగా ఈ దేహము అనేక రకములైనటువంటి శబ్ద స్పర్శాది రూపములుగా ప్రకటన అవుతకు ఆత్మ చైతన్యం సపోజ్ ఇంకో రహస్యం దీంట్లో ఒకటల్లా చెప్పారు ఎక్కడో గుర్తు నాకు ఆత్మ దేహాల్లో ప్రకటం కాకపోతే ఆత్మని తెలుసుకునే అవకాశమే ఉండదన్న ఆత్మ జ్ఞానము అనేది లేకుండా పోతుంది ఎందుకంటే ఆత్మ దేహంలో ప్రకటన అయినప్పుడు మాత్రమే దానిని మీరు అప్రోచ్ అవ్వగలుగుతారు ఇట్ ప్రొవైడ్స్ యూ టు రీచ్ కన్ను రూపంగా ప్రకటమైంది వీడేం చేస్తాడు ఈ కన్ను చూపే అని ప్రశ్న వేసుకుంటాడు అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని విలీనమై మోక్షాన్ని పొందుతారు సపోజ్ ఆత్మ ప్రకటన కాలేదనుకోండి ఎలా పొందుతాడు మోక్షాన్ని అని అలా మర్ణించారు అంటే మరి వీడు ఉంటాడా వీడు అలాంటి ప్రశ్నలు ఉండదు అసలు పాయింట్ ఏంటంటే మోక్షాన్ని పొందాలి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే కూడా ఒక మీడియం ద్వారా ఆత్మ ప్రకటన అవ్వాలి లేకపోతే ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశమే లేకుండా అయిపోతుంది కాబట్టి సో దేహము ఇట్ సెర్వ్స్ ఎ వండర్ఫుల్ పర్పస్ ఇట్ ఇట్ ఇట్ ప్రొవైడ్స్ అన్ అపర్చునిటీ టు నో గిట్ భోగాధిష్టానం ఆత్మనో వాసితున్నాక్రమేణ ఉత్పన్నమధిష్టానం లేకపోతే అధిష్టానం అని ఇంకోలా చెప్పండి వా భోగాధిష్టానం అనో అర్థం చెప్పేశారు ఇంకోలా చెప్పండి ఎలా చెప్పచ్చు అంతే ఆత్మ సత్ సదేకమే సోమ్య సమగ్ర ఆ సీత ఆరో అధ్యాయం ఆ సత్ అదే ఆత్మ ఎందుకని స ఆత్మ తత్వ శిస్కేత స్పష్టంగా తెలిసింది కదా ఆ సతే ఆత్మ ఆ సత్ ఏమైంది సంకల్పం చేసింది అంటే చైతన్యమని అర్థం సత్ చిత్తు కూడా అవుతుందని చెప్పడం కోసం ఈక్షితు ఈక్ష లేదనుకోండి ఈక్ష అంటే సంకల్పం ఈక్ష లేదనుకోండి అప్పుడు సత్ జడసత్ అయిపోతుంది ఈ సత్ యక్ష కలిగిన సత్ అంటే చిత్తైన సత్ అనర్థం ఆ సత్ సంకల్పం చేసిందంటే చిత్త ఆ చిత్తు ఏం పుట్టింది సంకల్పం చేత తేజస్సు పుట్టింది తేజస్సు నుంచి ఏం పుట్టింది అప్పు పుట్టింది అప్పు నుంచి ఏం పుట్టింది అన్నం పుట్టింది ఈ తేజోబన్నములు త్రిపురస్కరణముల్యి మొత్తం పాంచభౌతిక దేహాలన్నీ పుట్టాయి అదిగో ఈ దేహము కాబట్టి ఆత్మ సత్త ఆత్మ నుంచే ఈ తేజోబన్నాది క్రమంగా పుట్టినటువంటి ఈ దేహము ఉత్పన్నం తనని తా తానే దేహం రూపంగా ప్రకటమై ఆ దేహంలో తానే కన్ను రూపంగా చూపు రూపంగా చెవి రూపంగా వినితిడి రూపంగా మననం రూపంగా ప్రకటమవుతోంది కాబట్టి ఆత్మ తన నుండి నిర్మాణమైన దేహముందు తానే ప్రకటమవుతో దాన్ని తానే అధిష్టానంగా చేసుకుంది ఇది ఎలాగంటే సినిమా తెర మీద ఏముంది కాంతి ఉన్నది ఏ రూపంగా ఉన్నది హీరో రూపంగా ఉంది ఆ హీరో రూపం ఎక్కడి నుంచి వచ్చింది కాంతి నుంచి వచ్చింది కాంతి నుంచి వచ్చిన హీరో రూపంలో కాంతి ప్రకటమవుతో కాంతిని గుర్తు చేయడానికి అవకాశం కలిగిస్తూ ఉందన్నమాట మరి అదే అద్వైతం అంటే హీరో బొమ్మ వేరు కాంతి వేరు ఆ బొమ్మలో ఈ హీరో కాంతి వచ్చి ద్వైతం అయిందా అద్వైతం అయిందా అది మరి అదే అద్వైతం అంటే అద్వైతం తెలియాలంటే వాడు మహాపుణ్యం చేసుకున్నవాడు అయి ఉండాలి లేకపోతే కొర్రీలని మన స్టేట్ గవర్నమెంట్లో కొరీలు వేస్తారు చూడండి ఆ ఫైల్ని పక్కన పెట్టాలంటే ముందుకు సాగకుండా చేయాలంటే ఒక కొర్రీ వేసి పక్కన పెట్టాలి కొర్రి అంటారు తెలిసిన ఆ ఇంగ్లీష్ లో క్వరీ అనేదాన్ని మన కొర్రి అని ఉంటారు కొర్రీ పెట్టేటరా అంటే ఇంకా ఫైల్ ముందుకు సాగదు అంటే అయిపోయిందనిపోతుంది అలా కొర్రీలు వేసిస్తూ ఉంటారు అలాగే ఈ ద్వైతులు పురోపక్షాలు ఆ కొర్రీల్లోకి ఉంటాయి మరి తత్వాన్ని తెలుసుకోవడం ఇష్టం లేక ఏదో కొర్రి వేస్తూ ఉంటాయి అనివే ఆయాసం వచ్చింది చాలండి ఇవాళ ఓం పౌర్ణమి పౌర్ణమి పౌర్ణము దశ్య పూర్ణస్ పౌర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరికడే ఏం పెద్ద క్షణం కాదు ఫోన్ బుక్ అంతే